పరిశుద్ధు వన్ ఏస మీకు వదనాలైనా సర్వోన్నతురగు మా తండ్రి మీకు వదనాలు ప్రభు సైన్యములకు అధిపతి మా దేవా మీకే స్తోత్రాలైనా ప్రభు ఈ యొక్క దినమంతా మీ యొక్క నడిపించినారు సమయానికి మీ ప్రాంతాన్ని నడిపించిన దాన్ని మీకు వదనాలు ఈ యొక్క సాయంత్రం మేము ధ్యానించినాం అయినా మీ పరిశుద్ధత మాకు దయచండి మాలోని అపవిత్రతలు తొలగించండి యోగ్యతతో తండ్రి ఓ ప్రభు మీ యొక్క వాక్యాన్ని ప్రభు క్రీస్తు కలిగిన మనసు మిరును ధరించుకున్న అన్నారు మీ నుంచి వచ్చిన ఈ యొక్క వాక్యం మాకు అర్థం కావాలంటే మీ మనసు మాకు కావాలా ఈ క్షణం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మాట్లాడేది మేం కాదు మీరే ప్రవ్వా మేము కేవలం మీ యొక్క సాధనం లాగా ఈ లోకంలో ఉంటున్నాం అయినా అరణ్యంలోనే ఒక శబ్దం వల్లే ఉంటున్నాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ఓ ప్రభావ మీ వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆత్మీయ నేత్రాలను మాకు అనుగ్రహించండి హృదయాన్ని అనుగ్రహించండి వాటిని చూడాలా మేము అర్థం చేసుకోవాలా వాటిని మా జీవితంలో అవలంబించుకొని పాటించాలా అనుభవపూర్వకంగా వాటిని మనం ప్రకటించాలా అటువంటి అవగాహన శక్తిని మాకందరికి అనుగ్రహించి మీరు మైంపొందామని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ హలయ ఈరోజు జూన్ ఆరవ తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా బోరల తీర్పు అన్న అంశాన్ని మనము గత ఆరు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇది ఆరో వారం ఒక వారం జరగలేదు కాబట్టి కాబట్టి పోయిన వారము ముగించే సమయానికి ఒక విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసి మొదటి ఏడు ముద్రలు అన్న విషయాన్ని మొదటి ఏడు ముద్రలు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో ఆరంభం ఆ ఏడు ముద్రలు విప్పబడ్డాక ఒక్కొక్క ముద్ర విప్పబడ్డప్పుడు ఏం జరిగిందన్న విషయాలు అక్కడ మనం ధ్యానిస్తాము తర్వాత ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడు ఏం జరిగిందన్నప్పుడు ఏడు దూతలు బూరలు ఊదడం ఆరంభిస్తారన్న విషయం అక్కడ చూస్తాం కాబట్టి ఆరవ ముద్ర తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు ఏడవ ముద్ర విప్పబడింది ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడు మొదటి బూర ఆరంభం ఆ విషయం నాకు ఈరోజు సాయంత్రమే అర్థమై బాగా అర్థం చేసుకోండి మొదటి వచనం నుంచి పదిహేడు వచనాలు ప్రాణ గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి పదిహేడు వసాలలో ఏడు ముద్రల గురించి ఉంది ఆ ముద్రలను విప్పేవాడు కేవలం మన ప్రభు ఒక్కడే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రతి దూత మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలా తర్వాత క్రీస్తుని పోలి నడుచుకున్న మనకి సాదృశ్యంగా ఉంటాయి ఆ ముద్రలు అవి మనము బైబుల్ కాలేజ్ ఎక్కడ ధ్యానించం కాబట్టి మన ప్రభువు తప్ప ఎవ్వరు కూడా ఈ ముద్రలు విప్పలేరు యోహానుభక్తుడు ఏడుస్తా ఉంటాడు జీవ గ్రంథాన్ని విప్పేవాడు ఎవరు లేడా అంటే ను ఏడవద్దు అని దూత మాట్లాడతాడు లోక పాపం మోసుకొని పో దేవుని గొరపిల్ల అయిన యూధా గోత్రంలో ఉన్న ఆ గోరపిల్ల దాని ముద్ర విప్తుంది అన్న ఆ విషయం మనకు అక్కడ అర్థమవుతుంది కాబట్టి ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడు మొదటి బూర ఆరంభం అవుతుంది ఆశ్చర్యంగా ఏడవ బూర ఆరంభమైనప్పుడు మొదటి పాత్ర ఈ లోకం మీద పడివేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆరు ముద్రలే ఆరు ముద్రలు విప్పినాక ఏడవ ముద్ర విప్పినప్పుడు మొదటి బూర ఆరంభం అవుతుంది ఏడవ బూర ముగించినప్పుడు అంటే ఏడవ బూర ఊదినప్పుడు మొదటి పాత్ర ఈ లోకం మీద పడవేయడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి అసలు ఏం జరిగిందంటే ఆరే జాగ్రత్తగా ధ్యానిస్తే దాన్ని మనము దీర్ఘంగా ధ్యానిస్తే అవన్నీ మన కేటాగా బయటకు అర్థం కాబట్టి మొదటి ఆరు ముద్రలే విప్పబడడం మనం చూస్తూ ఉంటాం ఏడవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందంటే మొదటి బూర ఆరంభం అదే మనం అక్కడ ఒకసారి చూడండి వాటిని చూసినాక మనం తిరిగి మన ఉపోద్ఘాతానికి సంబంధించిన విషయాలు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం ఈరోజు మరికొన్ని పదాలు ప్రతి పదము చిహ్న చెప్పబడింది బైబిల్ అంతటా కాబట్టి వాటిని మనము ఆత్మీయ దృష్టితోనే చూడడానికి ప్రయత్నించాలా అటువంటి కనులనే ప్రభు మనకు అనుగ్రహించాలా శారీరకమైన కనులు మనకు అవసరం లేదు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము చివరి వచనం పది వచనం పదండవ వచనం ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు కాబట్టి ఈ దూత మన ప్రభుకి సాదృశ్యం అన్న విజయాన్ని అర్థం చేసుకోవాల ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను కాబట్టి పెద్ద భూకంపం దేనికి సంబంధించినది మనం కొంతకాలం కింద ధనించిన ఈ జ్ఞాపకం ఉందో లేదో దేనికి సంబంధించింది భూమి దేనికి సంబంధించింది భూమి కంపించడం దేనికి సంబంధించింది భూమి అన్నప్పుడు ఈ లోకస్థులు అంటే గొప్పజనం ఆకాశవాసులు అంటే లక్షా నలభై నాలుగు వేల మంది సాదృశ్యం ఆయనతో పాటు నివసించేవారు కాబట్టి పెద్ద భూకంపం అన్నప్పుడు గొప్ప జనం అందరూ శ్రమల గుండా వెళ్లడం అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సూర్యుడు కంబలి నలుపాయను కాబట్టి సూర్యుడు అన్నప్పుడు సాదృశ్యం ఈ విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే కంబలి వలె ఎప్పుడు కాదు ప్రకృతి సహజంగా ఉన్న సూర్యుడు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అది దగదగ మండుతనే ఉంది దాని అగ్ని ఆరదు దాని దగ్గరికి ఏమీ పోలేవు ఇంతవరకు ఏ సైంటిస్టు ఏది కూడా దాని దగ్గర పంపలేకపోయింది పంప పం పంపాలనుకుంటే దాని దగ్గర రాకముందు ఎప్పుడో మాడిపోతుంది అంత శక్తిగలది సూర్య సూర్యుని గ్రహణం తద గ్రహణం కాబట్టి సూర్యుడు కంపలి వలే నలు ప్రకృతి సహజంగా అది అసాధ్యం అది వేడి పెరుగుతూనే ఉంది కాని దాని వేడి తరుగుతలేదు అది కంప్లీట్ గా తరిగి నల్లగైపోవాలంటే మాడిపోవాలంటే అది అసాధ్యం కాబట్టి అది ప్రకృతి సహజమైన ఆలోచన కానే కాదు కాబట్టి సూర్యుడు కంబలి వలె నలుపు కావడం అంటే తేళ్లు శాశ్వతంగా ఏరీతిగా మరణిస్తాయి నరకానికి పోతాయి అన్న విషయాన్ని మనకు కౌదీపించ సూర్యుడు అంటే తేలి సాదృశ్యం ఎందుకంటే తేలి కరిస్తే మంటలేస్తాయి కాబట్టి మంటకి సాదృశ్యం తురుడు కాబట్టి సూర్యరశ్మి కొంతసేపు ఉదయం మంచినే ఉంటుంది మధ్యాహ్నం పెరిగకపోతే అది మండుతా ఉంటుంది మన స్కిన్ మీద పడితే మన శరీరం మీద పడితే కాబట్టి అది తేలక సాదృశ్యం అన్న విషయం మనం అర్థం తీసుకోవాలి కాబట్టి అక్కడికి ఆరవ ముద్ర అయిపోతుంది ఏడవ ముద్ర విప్పినప్పుడు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మొదటి వర్షం చూడండి ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పర్లోక మందు ఇంచు మించు సేపు నిశ్శబ్దంగా ఉండేను దీనికి సంబంధించిన విషయం కూడా మనం కొంతకాలం కింద ధనించినాం పర్లోకము నిశబ్దంగా ఉంది ఎంత అరగంట సేపు ఇంచుమించు అరగంట సేపు అంటే ఇంచుమించు అంటే దగ్గర దగ్గర అని అర్థం మన కాలపు భాషలు చెప్పాలంటే ఇంచుమించు అంటే అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ ఇంచుమించు అర్ధ గంట అంటే బహుశా ఇరవై నిమిషాలు కావచ్చు ఇరవై నిమిషాలు కావచ్చు అట్లా అనుకోవాలి మనం ఒక ఐదు నిమిషాలు తక్కువ లేక ముప్పై ఐదు నిమిషాలు కూడా కావచ్చు ఇంచుమించు అంటే మించిందంటే ముప్పై కంటే ఐదు నిమిషాలు అటో కావచ్చు కాబట్టి 25 ఫైవ్ 35 థర్టీ ఫైవ్ మినిట్స్ అని అనుకోవచ్చు ఇంగ్లీష్ లో కాబట్టి ఇంచుమించు అర్ధగంట సేపు పర్లోకంలో నిశ్శబ్దం అయిందంట ఎప్పుడు ఆరవ ఏడవ ముద్ర విపబడినప్పుడు కాబట్టి చూడండి ఏడవ ముద్ర విప్పబడినప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి పర్లోకంలో నిశ్శబ్దం అర్ధ గంట సేపు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా పరలోకంలో నిశ్శబ్దం ఎందుకుంటది పర్లోకం పైన ఉందని అందరు చూస్తూ ఉంటారు కానీ ప్రభుత్వ ప్రభువు ఆ శాస్త్రులు పరిశీలన చదువుతుండ్రు బోధకుడా పర్లోక రాజ్యము ఎప్పుడు వచ్చినంటే ఆయన కొంతసేపు మౌనంగా ఉండి పర్లోక రాజ్యము ప్రత్యక్షంగా రాదు అని చెప్పేసి కానీ ఈ రోజు ప్రపంచం క్రైస్తవ సంఘము పర్లోక రాజ్యము ప్రత్యక్షంగా దిగి వస్తుంది అనుకుంటున్నారు పర్లోక ప్రత్యక్షంగా రాదు అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు ఎందుకు అంటే పర్లోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నదన్నాడు మీ హృదయంలో ఉన్నదన్నాడు పర్లోక రాజ్యం కానీ ఈ లోకము బయట చూస్తుంది లేదా పైన చూస్తుంది లేదా ఎప్పుడు వస్తావు ప్రభావ ఎప్పుడు మమ్మల్ని తీసుకొని పోతావు ప్రభావ్వా మమ్మల్ని పర్వరచం ఎప్పుడు తీసుకెళ్తా ప్రభు అని అందరూ ప్రార్థన చేస్తున్నారు గానీ అది మీ మధ్యలోనే ఉంది అంటే అందరు పైన తీరు చేస్తున్నారు మీరు పైగది తేరు ఈ ప్రభు తిరిగి వస్తారు కిందికి ఎందుకు పర్లోవరచిందో కష్టా పైన చూస్తున్నారు ఎందుకంటే భూమి కింద ఉంది పర్లోవరచం పైన ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కానీ భూమి పైన ఉంది అని ఎవరైనా గ్రహించగలరా సైంటిస్టే చెప్పగల ఈ భూమి కూడా శూన్యంలో తిరుగుతా ఉంది ఒక గ్రహం ఇది పైన తిరుగుతుంది కింద కాదు సైంటిస్ట్ ప్రకారంగా చెప్తే కూడా ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది ఒక సైకిల్ తిరుగుతూడు ఒక డే ఎండ్ అవుతుంది అది విధానం దేవుడు ఏర్పరిచింది కానీ పర్లవరాజం పైన ఉందని పైన చూస్తా ఉన్నాం కాని పర్లవ రజం మధ్యలో ఉందనేసి నిన్ను మభ్య పెట్టి నిన్ను నీకు ఎవ్వరు చూపించలేకపోతున్నాడు ఈ రోజు అది ఎక్కడో ఉందనేసి మీరు వెతుకుతున్నారు ఎప్పుడో మీరు వెతుకుతున్నారు కానీ అది ఇక్కడ అక్కడ ఉందని నేను చెప్ప అంటే అసాధ్యం వీలు పడదంటే అది పలాని స్థలంలో ఉంది పలాని ప్లేస్ లో ఉంది అని చెప్పడం అసాధ్యం అంటుండడు వీలు అంటున్నాడు ప్రవ్వే కాబట్టి అది ఎక్కడ లేదు మీ మధ్యలో ఉంది అంటున్నాడు అంటే లోపల ఉంది పర్లోగ రాజ్యం క్రైస్తవ సంఘంలో ఉంది పర్లోక రాజ్యం కాబట్టి ఏడవ ముద్ర అయిపోయినప్పుడు పర్లోగ రాజ్యంలో అర్ధ గంట సేపు అర్ధ గంట అంటే నిజంగా ఎగ్జాక్ట్లీ హాఫ్ అవర్ అని నేను చెప్తలేదు ఆయన దృష్టిలో ఒక గంట ఒక రోజుతో సమానము లేక ఒక రోజు వెయ్యి దినములతో సమానము వెయ్యి సంవత్సరం ఆయన దృష్టిలో టైం అట్లుంటది మన దృష్టిలో టైం అంటే ట్వంటీ అవర్స్ కి వన్ డే కానీ ఆయన దృష్టిలో వన్ డే అంటే థౌసండ్ ఇయర్స్ కావచ్చు ఒక దినము గడుపుటా వెయ్యి దినములతో సమానం అంటాడా లేదా దావిదు మహారాజు నీ మందిరవరములో ఒక దినం గడుపుటా వెయ్యి దినములతో వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమైంది అంటాడు ఆయన దృష్టిలో టైం అట్లుంటది దేవుని దృష్టిలో మన దృష్టిలో టైం అంటే లీనియర్ ఫ్యాషన్ అంటారు లీనియర్ అంటే ఒక తర్వాత ఒక దాని తర్వాత పోతూనే ఉంటుంది అంటే లీనియర్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడు అర్ధగంట సేపు పర్లో రాజుల నిశ్శబ్దం అంటే పాటల్ బంద్ వర్షిప్ బంద్ ప్రేయర్ బంద్ చర్చిలో లో ప్రపంచం ఇది జరగాల్సిందే ఎప్పుడు ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడు కానీ ఏం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడు అంతటా ఏడు బూరలు పట్టుకొని ఉన్నాయి చూడండి ఆరో వచనంలో ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడు ఏం జరుగుతుంది నిశ్శబ్దం తర్వాత ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడి ఏడుగురు దూతలు బూరలు ఊదుటకు సిద్ధపడిరి కాబట్టి సీక్వెన్సింగ్ ఆలోచించండి ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడు ఏడు దూతలు రెడీగా ఉన్నారు బూరలు ఊదడానికి కాబట్టి బూర దేనికి సాదృశ్యం అన్నప్పుడు నేను జేమ్స్ ట్రాంగ్ నంబర్ రాసుకోలేదు బూర అన్నప్పుడు హెచ్చరికకు సాదృశ్యం ట్రంప్ అంటే శబ్దం చేసి హెచ్చరించాలా ఆ విషయం మనము అటుపోయిన వరం కూడా చూసినాం ఒకసారి చూడండి మరోసారి ఏషియా గ్రంథము ఇరవై ఒకటవ ఇది మనం రెండు మూడు సార్లు చూసినాం రెండు వారాల నుంచి ఏషియా గ్రంథము ఇరవై ఒకటవ ఈ విషయాన్ని మనం చూస్తాం ఎనిమిదవ వచనం చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది ఇరవై అధ్యాయం ఎందుకంటే లక్షా నలభై నాలుగు వేల మంది సేవ ఏదంటే ఇక్కడ ఉంది చాలా మనం చూసినాం కూడా ఈ వాక్యాన్ని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆరవ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వర్షాలలో నీవు వెళ్ళి కావలి వాణ్ణి నియమింపు కాబట్టి నీవు అన్నప్పుడు ఇప్పుడు అర్థం చేసుకోవాలా నిన్ను హెచ్చరిస్తుంది నీ సేవ జీవితం దేని సంబంధించింది నువ్వు సంఘానికి దూతలాగున్నావు నీ సేవ దేని సంబంధించింది అంటే కావలి వాళ్ళని నీ సేవ జీవితం మనమే కాదు మనమే కేవలం కావలి వాళ్ళ సరిపోదు అన్నిట్లని కావలి తయారు చేయాల ఎందుకంటే నువ్వు వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి వాళ్ళు ఇతరులను హెచ్చరించేలాగా నువ్వు తయారు చేయాల కాబట్టి మనం ఏ రీతి ఇక్కడ తరబిది పొందుతున్నామో మనం పోయి అనేకలని సిద్ధపరచాలి అట్లా అందుకే ఇక్కడ జమ సెటిల్ అయిపోయినది కాదు మనం ఇక్కడ నంబర్స్ తగినా పర్లేదు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయి అనేక ప్రాంతాలలో చిన్న చిన్న ఇట్లాంటి స్టడీస్ పెట్టుకుని మీరు ఇతరులని సిద్ధపరచాలా అప్పుడే మీరు ఈ వాక్యాన్ని పాటించిన వారు ఎందుకంటే మీరు వినేవాళ్ళు కాదు దాన్ని పాటించే వాళ్ళు కేవలం వింటే సరిపోదు వాక్యం దాన్ని పాటించే వాళ్ళలాగే కాబట్టి నీవు వెళ్లి కావాలి మనని నియమింపము వాడివ చూస్తాను కావాలి వానికి తప్ప ఎవ్వరికి ఇవి కనిపించవు దేవుని వాక్యము లో జరుగుతున్న ఆ యొక్క ప్రపంచంలోని ప్రవసాలని నెరవేరే టైంకి వాటిని గ్రహించాలంటే నువ్వు కావాలి వాని లాగా నేను కావాలి వాని నిలబడతాను ప్రవ్వా గోడమి నిలబడతాను ప్రవ్వా బురుజుని నిలబడతాను ప్రవ్వా కొండ నిలబడతాను ప్రవ్వా ఈ లోకంలో ఏం జరుగుతుందో అంతా గమనించి నేను మీ బిడ్డల్ని సిద్ధపరుస్తాను ప్రవ్వా అని ప్రార్థన చేసుకోవాలి ఈ రోజు నుంచి అప్పుడే నీకు ఇవన్నీ చూపిస్తాడు లేకుంటే ఎప్పటికీ చూపించాడు వృధాప్యం దాకిపోయి నువ్వు ముసలివాడి వైపు కాలం ముగించుకున్నా ఇవి చూడలేకనే చనిపోతావు ఈ రోజు క్రైస్తవ జీవితంలో అనేకులు సేవకులే గాని ఎవరనే గాని వీటిని చూడలేకుండా ఎందుకు చనిపోతాడంటే వాడు తీర్మానించుకోలేదు ఇప్పుడు ఇవన్నీ నీకు ఎందుకు చూపించాలా ఉదాహరణగా ఈ ఎందుకు చూపిస్తాడు ఇవన్నీ ప్రవచనం ఈ దర్శనాన్ని యషియా ఒక కావలివాని లాగా ఉండి తన ప్రజలని హెచ్చరించడం కొరకు చూడగలుగుతున్నాడు ఎర్యాకి ఎందుకు చూపించిండే దర్శనాన్ని ఎందుకు చూపించింది ఆ అవి చూడాలా ను బై నీ బిడల్ నీ ప్రజలని హెచ్చరించాలా వాళ్ళని సిద్ధపరచాలా వాళ్ళు చేసిన పని అది అందుకు వాళ్ళని స్పెషల్ గా సేవ జీవితాలు ఏర్పరచుకున్నాడు నీ జీవితం కూడా అంతే నువ్వు వాటిని చూడాలంటే మటుకు నీ తీర్మానము ఆ రీతి కాబట్టి నువ్వు వెళ్లి కావాలి వాళ్ళని నియమింపు అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలను నువ్వు ఈరోజు చదువుతున్న ఈ బైబుల్ వాక్యాన్ని చూడగలిగితే నువ్వు వీటిని గ్రహించగలిగితే నువ్వు పోయి అనేకులకు వీటిని ప్రకటించాలా వాళ్ళకి చెప్పాలా ఇవన్నీ విషయాలు నీ లో ఈ లోకం మీదకి ఉపద్రం రాబోతుంది ఎటువంటి ఉపద్రం రాబోతుంది అందరటు అంతా నిర్మలంగా ఉంది అంతా సమాధానంగా ఉంది అని చెప్తున్నారు దేవుడు నేను సమృద్ధిగా ఆశ్రయిస్తాడు నీకు ఎటువంటి కొద్దు ఉండదు అని వాళ్ళు ప్రకటిస్తున్నారు కానీ నువ్వేం చూస్తున్నావు ఈ లోకం మీదకి మహా ఉపద్రవం రాబోతుంది మహాశ్రమ ఆరంభమై అది పరిపక్వం చెందింది లేక ముగించే టైంకి మనం సిద్ధమవుతున్నాం ఏడవ బూరా ఏడవ ముద్ర విప్పబడడం పరలోకంలో నిశ్శబ్దం పాటలు పాడే వాళ్ళు ఉండరు వీణలు వాయించే వాళ్ళు ఎవరుండరు డ్రమ్స్ కొట్టే వాళ్ళు ఎవరుండరు కీబోర్డ్స్ ముగించే వాళ్ళు వాయించే వాళ్ళు ఎవరుండరు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ పెట్టే వాళ్ళు ఎవరుండరు అందరు క్లీన్ అయిపోతారు రక్తపాతంలో హత అయిపోతారు కాబట్టి పర్లోక రాజ్యంలో పాటలు ఉండవు వాక్యం చెప్పుకోవాలంటే వాడికి ఎవడుండడు వినేటవాడు ఎవ్వడుండడు ఒకవేళ వాక్యం చెప్పేవాడు కూడా ఉండకపోవచ్చేమో కాబట్టి అటువంటి కాలము సిద్దవుతున్నాము ఈ ప్రవచనం అప్పుడు నెరవేరుతుంది కానీ పర్లవరాజ్యంలో అక్కడెక్కడ నిశబ్దం ఎందుకు చెప్పండి దివరాత్రంలో దూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనని పొగుడుతా ఉంటారనేసి మనం చూస్తున్నామో లేదా యశ్యాగ్రంథంలో దివరాత్రంలో అక్కడ పొగుడుతున్నారు కానీ నిశ్శబ్దం ఎందుకుంటే ఆ వాక్యం విరోధం అంటే కాబట్టి దూతలు నిత్యమతని పొగడం అనేది ఒక డిఫరెంట్ ఇష్యూ అది కాని ఇక్కడ నిశ్శబ్దం ఎందుకు ఉందంటే పర్లవరాజ్యం మన మధ్యలో ఉంది కాబట్టి క్రైస్తవ సంఘం అంతా చూడబోతుంది అనుభవం రుచి చూడబోతుంది మరణాన్ని కాబట్టి అంత రక్తం అక్కడి నుంచే తీర్పు దేవుని ఇంటియో దారమవు కాలం అది వచ్చే టైం ఎప్పుడు ఆరోగ్య ముద్ర విప్పబడ్డప్పుడు సంపూర్ణంగా ప్రపంచమంతటా మరణకాండ అందుకే పేతురేన్ గాని పౌల గాని ప్రజల్ని తన సేవ సేవ జీవితంలో అందరినీ అరిదే ఆయన నామం కొరకు మనం మరణించడానికి సిద్ధపడాల ప్రభు ప్రభు కొరకు మనము మరణాన్ని కూడా లెక్క చేయొద్దు ప్రాణం మీద తీర్పి పెంచుకోవద్దు అన్న బోధ ఉండి అప్పసుల బోధ అపోస్ట్ల బోధ అంటేనే అది ఈ లోకాన్ని ప్రేమించొద్దు అంటే అర్థమైంది ప్రాణం తీపి ఉండదు అనేది నీ శరీరం మీద నీకు ఆశ ఉండదు అనేది దాని అందుకే మనము ప్రతిరోజు దాన్ని లోపరుచుకోవాలా దాని కంట్రోల్ మనం పోవద్దు మన కంట్రోల్ మన శరీరం రావాలా కాబట్టి అటువంటి ఆశా నిగ్రహం అదే కదా ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర చూస్తాం ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ నీ శరీరాన్ని నీ కంట్రోల్కి తీసుకోవాల దాని కంట్రోల్ నువ్వు పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ఇప్పుడు కావాలి ఏం చేస్తాడు ఇక్కడ చూడండి త్వరగా అతడు తనకు కనబడేదాని తెలియ చెప్పవలను అతనికి ఏం కనిపిస్తుంది ఏడో భాషల్లో వంతులు వంతులుగా వచ్చు రౌతులను ఈ విషయం బాగా తెస్తోంది రౌతులు అంటే గుర్రాన్ని గుర్ర మీద కూర్చొని సవారి చేసేవాళ్ళు గుర్రాలని పరిగెత్తించే వాళ్ళని రౌతులు అంటారు కాబట్టి ప్రకటన గ్రంథంలో రౌతుల గురించి మనం ధ్యానిస్తాం జకర గ్రంథంలో ధ్యానించిన వాళ్ళ గురించి రౌతుల గురించి కాబట్టి నాలుగవ ముద్ర విప్పబడ్డప్పుడు ఈ నలుగురు గుర్ర రౌతులు పరిగెత్తడంలోక మొదట చూస్తాం మనం లేక నాలుగు గుర్రాలు ఈ లోకం అంతటా పరిగెత్తనా మనం చూస్తాం జకర గ్రంథంలో నాలుగు గుర్రాలను జనించాం కానీ ఆ నాలుగవ ముద్ర విప్పబడ్డప్పుడే వీళ్ళందరి లోకాలలో పరిగెత్తున్నారు అనేది ఇక మీద ధ్యానిస్తాం మేము కాబట్టి జకర గ్రంథము ధ్యానించినది ఒక ఎత్తు అయితే దాని ఎక్స్టెన్షన్ అంటే అంటే దాని నుంచి ఇంకా సంపూర్ణంగా నువ్వు ఎదగాల సంపూర్ణమైన జ్ఞానంలోకి పోవాలంటే ఆరవ నాలుగవ ముద్ర విప్పినప్పుడే జరుగుతుంది అన్న విషయం అర్థం చేసుకుంటాను కాబట్టి మనం వీటిని ధ్యానిస్తే వాటిని కనెక్ట్ చేసుకుంటాం మనం ఈ నలుగురు రౌతులు ఎవరు అన్న విషయాన్ని అప్పుడు ధ్యానిస్తాం మనం కాబట్టి ఇప్పుడు చూడండి నీకేం కనిపిస్తుంది ఈ నలుగురు రౌతులు కనిపిస్తున్నారు నాలుగు గుర్రాలు కనిపిస్తున్నాయి నలుగురు రావుతులు నాలుగు గురాలను పరిగెత్తినారు జకరే గ్రంథంలో మనం చూసినాము నలుగురు నాలుగు గురాల గురించి అవి నీకు కనిపించినాయి ఆ ముద్ర విప్పబడకపోతే నీకు అవి కనిపించకపోయి యాభై రెండు గంటల్లో యాభై మనం ధనించిన జకర గ్రంథాన్ని అది అన్నిటికంటే హైయెస్ట్ అనుకుంటా లాంగెస్ట్ వన్ ఇయర్ జగంధమే పట్టింది మనం గెలిచడానికి కాబట్టి ఆర్ నాలుగవ ముద్ర విప్పబడకపోయింటే అవి మనకు అర్థం కాకపోయాయి ఎట్టి పరిస్థితి అర్థం కాకపోయాయి ఎందుకంటే ఏ కామెంట్ రేస్లో అవి లేవు మరి మనకి ఎందుకు అవి చూపిస్తుండ్రు ప్రభు ఆ ముద్ర విప్పబడింది కాబట్టి మన గొప్పతనం బట్టి కాదు మనకు కాకుంటే ఇంకొకరు చూపిస్తాడు ఖచ్చితంగా ఇంకొకరికి ఎవరికొక చూపిస్తూ ఉంటాడు ఇవన్నీ ఎందుకంటే అది అయినది మనది కాదు కానీ మనం విశ్వాసంతో ఆయన మీద ప్రేమతో అవి మనకు చూపిస్తుండే కాబట్టి వాటిని మనం అదే విశ్వాసంతో అదే ప్రేమతో పొందుకుంటున్నాం కాబట్టి ఇవి మనవి గ్రంథ వాగ్దానం అన్ని నావి అని చిన్నప్పుడు పాట పాడవు నువ్వు ఎందుకు పాడుతున్నావు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయనని యథార్థతతో నువ్వు సేవిస్తున్నావు కాబట్టి నీకు ఇవన్నీ చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తాడు కావలి వాని వాళ్ళేలా ఉంటూ నువ్వు కొరకు నీకు ఇవి కేవలం ఇంటలెక్చువల్ గా వీటన్నింటినీ నేర్చుకొని నేను ఏదో జ్ఞానవంతుని అని చెప్పడం కొరకు కాదు అది స్వార్థం నేను జ్ఞానవంతుని అని అనుకుంటే నువ్వు ఆయన దృష్టిలో వెర్రివాడివే కాబట్టి ప్రతి జ్ఞాని ఆయన దృష్టిలో వెర్రివాడే అంటే మనం మనము జ్ఞానవంతులము కానే కాదు మనము ప్రవక్తలం కానే కాదు మనం అపోసులమే కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన కేవలము ఆయన దాసులం ఆయన సేవకులం అంతే మనం మనకి పేరు మనకి వ్యక్తిగత గుర్తింపు అనేటిది లేనేలేదు అది నువ్వు తీర్మానించుకోలేదు కొన్నిసార్లు నీకు కనిపిస్తుండే నేను సేవ పిలిచినప్పుడు వాడు నీకు ప్రాధాన్యత ఇవ్వపోతే వాడు నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేడు అని అహం నీకు అడ్డం అది వద్దు మనకి వాడు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇవ్వకపోయినా ఆ రోజుకి నీకు దేవుడు ఏ పని ఒక ఆ పని ముగించుకోవాలి అక్కడి నుంచి పరిగెత్తుకోవాలా అది నీ సేవ జీవితం కాబట్టి మనకు ఐడెంటిటీ అవసరం లేదు పాంప్లేట్స్ అవసరం లేదు చాలా మంది పాంప్లెట్స్ ప్రింట్ చేసినప్పుడు నా ఫోటో పంపంటారు సార్ ఫోటో వద్దు మీ ఫోటో పెట్టుకోండి ఉత్తగా నా పేరు రాసుకోవడానికి నేను నా పేరు కరెక్ట్ చెప్పాను ఎవరు కొన్ని పాంప్లెట్స్లో నా సెకండ్ నేమ్ ఉంటుంది కొన్ని పాంప్లెట్స్లో నా మొదటి నేమ్ ఉంటుంది కొన్ని పాంప్లెట్స్ అలా నా సర్ నేమ్ ఉంటుంది ఎక్కడ కంప్లీట్ నేమ్స్ పెట్టాను ఎందుకంటే నా పేరు అవసరం లేదు ఎవరు వాడికి తెలవాల్సింది ఈ వాక్యం అంతే ఆ రోజుకి ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిండు అని వాళ్ళు పాంప్లెట్ చేసుకుంటారు వచ్చినాక అక్కడ విన్నాక నా పేరు వాడికి గుర్తు కూడా ఉండదు వాడికి వాక్యం ఒకటే గుర్తుంటది అప్పుడెప్పుడు వచ్చారు హైదరాబాద్ నుంచి అన్నట్టు కానీ ఆయన చెప్పిన వాక్యం గుర్తుకుండాలా గానీ ఆయన ఎవడో గుర్తుండో అవసరం లేదు మనుషులకి ఇది మనం జాగ్రత్తగా మనం పాటించాల మనకి ఐడెంటిటీ అవసరం లేదు రికగ్నిషన్ అసలే అవసరం లేదు ఆయన బల నమ్మకమైన మంచి దాసు అంటే ఆ రికగ్నిషన్ చాలు అటువంటి రికగ్నిషన్ కోరికే అటువంటి గుర్తింపు కోరికే మనం ప్రయాస కాబట్టి చూడండి కావలి ఏం చూస్తుంది ఇక్కడ నువ్వు చూడగలుగుతున్నావా వంతులు వంతులుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను తర్వాత వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి ఎగ్గి నిదానించి చూచూచూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడండి నీ సేవ జీవితము బహు జాగ్రత్తగా నిదానించి చూచడం కాబట్టి కొన్ని గంటలు మోకళ్ళ మీద ప్రార్థన చేసి కనిపెట్టాలను ప్రవ్వా నాకు ఆత్మీయ నేత్రాలను ఇప్పండి నా మాంసపు నేత్రాలను తీసేయండి నాకు అవసరం లేదు నేను ఆ పర్లోకపు దర్శన చూడాలా ఎందుకంటే పాత కాలంలో ప్రవక్తలు నీ దాసులు అవన్నీ చూస్తున్నారు నిన్న నీ నిరంతరం ఏకరీతిగా ఉన్నావు ప్రవ్వా నాకు కూడా చూపించి అన్నప్పుడు అవి కాబట్టి నువ్వు ఏ రీతిగా చూడాలా వాటిని జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి ఇది సేవ జీవితం అనేది జాగ్రత్తగా చాలా స్మార్ట్గా ఉండాలా కేర్ఫుల్గా ఉండాల గమనిస్తా ఉండాలా వాడు ఏ రూపకంగా నీ మీద అటాక్ చేస్తాడు ఎందుకంటే నువ్వంటేనే వాడికి చాలా అసహ్యం దృష్టి నిన్ను ఎట్లన్నా అడ్డగించడం కొరకు వాడు ప్రయత్నిస్తున్నాడు అందుకే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలా తర్వాత చెవి అయి ఆయన మాట్లాడే టైంకి నువ్వు ఈ లోకపు శబ్దాలతో ఉంటే నువ్వు వినలేవు ఆయన స్వరం కాబట్టి చెవి గంటలు గంటలు ప్రార్థన ఉండాలి ప్రార్థన చేయాలా నైట్ లో మేలుకొస్తే ప్రార్థన చేయాలా ఎందుకంటే అది విధానం దేవుని విధానం నీకు నిద్ర రాట్లేదంటే ప్రార్థన చేయడం కొరకు నీకు నిద్ర ఇస్తాడేమైనా కాబట్టి మేలు మేము మోకాళ్ల మీద కూర్చొని అందరు నిద్రపోతారు అలసిపోయారు కాబట్టి మనం జాగ్రత్తగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తా ఉన్నాం బస్లో కూర్చో నిద్రపో అందుకే బస్సులో పోవడం మంచిది బండి మీద కంటే ఎందుకంటే నైట్లో నిద్ర లేదు నీకు కాబట్టి శరీరానికి బలహీనత కాబట్టి ఉదయం పూట నువ్వు కూర్చొని నిద్రపోవచ్చు కొంచెంసేపు ఒక హాఫ్ అవర్ గంభీరంగా బెస్ట్ కదా కాబట్టి నువ్వు జాగ్రత్తగా చెవియొగి నిదా నుంచి గమనించాలా చూడాలా నాలుగు విషయాలు జాగ్రత్తగా ఉండాలా చెవియోగాల గమనించాలా చూడాలా నీ బాధ్యత అది నీ సేవ జీవితం ఈ లోకంలో ఏం జరుగుతుందో నువ్వు చూడాలా మిమ్మల్ని టీవీ చూడాలా బ్రదర్ టీవీలో ఏం చూస్తావు ఎంటర్టైన్మెంట్ చూస్తావా న్యూస్ చూస్తావా ఒకవేళ టీవీ ఉంటే న్యూస్ చూస్తావు ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు అవన్నీ నిన్ను చెడగొడతాయి అపవిత్రపరుస్తూ ఉంటాయి వాటిని చూసి నువ్వు ఉద్రేక పొందుతా ఉంటావు అవి నిన్ను స్టిములేట్ చేస్తాయి టీవీ ప్రోగ్రామ్స్ నిన్ను స్టిమ్యులేట్ చేసి నిన్ను ఉద్రేకపరుస్తూ నీలోని హార్మోన్స్ అన్ని ప్రొవోక్ అవుతా ఉంటాయి అందుకే ఆ సినిమాలు ఆ ఉద్రేకపరిచే ఛానల్స్ అవన్నీ నిన్ను ప్రభు నుంచి దూరంగా తీసుకపోతే ఎట్లా తీసుకపోతే అంటే నిన్ను ఉద్రేకపరిచి నిన్ను ఆ ఎంటర్టైన్మెంట్ ముంచేసి ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపనేకుండా ఆ సమయాన్ని దొంగలిస్తూ ఉంటాయి కాబట్టి వాటికి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా మీరు రక్షణ ఛానల్స్ ఇటువంటి క్రిస్టియన్ ఛానల్స్ చూస్తాను ఆ రీతిగా చూసుకుంటూ నువ్వు ఈ రీతి గమనించలేకపోతున్నావు వాటి ముందు ఎన్ని గంటలు గడిపినా నీ వ్యక్తిగతంగా నువ్వు ఇవి ఇవి నేర్చుకోలేవు ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు నువ్వు నీ ఆయన స్వరం వినాలంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాల్సింది దాని ముందు కూర్చుంటున్నావు ఆ పాస్టర్ ఏదో చెప్పుకుంటున్నాడు వాక్యం అది అనిల కొరకు కావచ్చు ఇంకోరి కొరకు కూడా కావచ్చు కానీ నువ్వు తెలుసుకోవాల్సిన వాక్యం ఇక్కడ ఉంది నిన్ను కావాలి వాని కేవలం కాబట్టి ఇప్పుడు చూడండి మూడు రౌతులు దలు ఒంటెలు రౌతులు గాడిదలు ఒంటెలు రౌతులు తేళ్లకు సాదృశ్యం గాడిదలు సర్పంల సాదృశ్యం ఒంటెలు నేను కొనవరం అట్టు పెనవరం చూపిస్తున్నా గాడిదలు ఎందుకు సర్పంల సాదృశ్యం అని గమనించారు మీరు మీ జ్ఞాపక ముందు లేదు మొండిది కాదు అది అది ప్రకృతి సహజంగా యాజకులను గాడిదలతో పోల్చిండని ఒక వాక్యం చూపిస్తుంది నామోస గ్రంథంలో దేవుడు కాబట్టి ఇప్పుడు నాలుగవ గుంపు అంటే నీవు ఈ మూడు గుంపులున్నాయి ఒంటేలు అంటే గొప్ప జనము అది తేళ్ళులోనే సర్పలన్ మీకు చూపించిన ఇప్పుడు నాలుగో గుంపు అంటే నువ్వు నువ్వు వీటి అన్నిటి ఇవి వంతులు వంతులుగా పోతున్నాయి ఈ లోకంలో అంటే ఈ లోకం అంటే క్రైస్తవ జీవితానికి సాదృష్టం ఎందుకంటే బైబుల్ అంతా క్రైస్తల కొడుకు రాయబడింది కాబట్టి ఈ లోకం అంటే క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఈ లోకంలో ఈ మూడు గుంపులు వంతులు వంతలుగా పోతున్నాయి అంటే ఇవన్నీ లోపాలు ఉన్నాయి అన్న విషయాన్ని చెప్తున్నాడు నువ్వు వాటిని చూడాల ఎందుకో చూడండి నువ్వు ఏం చేసినవు ఆరో వర్షంలో సింహము గర్చించినట్లు నేను కేకవేసి వేసి నాయలినవాడా పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిల్చుచున్నాను రాత్రి అంతయు కావలి కాల్చున్నాను ఇదిగో జతలు జతలుగా రౌతులను దండు వచున్నదని చెప్పను బబులోను కూలెను కూను దాని దేవతల విగ్రహములన్నింటినీ ఆయన నేలను పడద్రోసి ఉన్నాడు ముకలు ముకలుగా విలుగొట్టి ఉన్నాడు అని చెప్పు చెప్పుచూ వచ్చను నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళంలో నూర్చబడిన వాడా సరే ఇది ఇది మీ జ్ఞాపకం ఉందే ఎన్ని సంవత్సరాల క్రితం జ్ఞానిస్తున్నాను ఇది నూర్చబడ్డ ధాన్యము నా కళ్ళంలో నూర్చబడిన వాడా అందుకే మన మినిస్ట్రీ మన మన మన రేడియో ప్రోగ్రాం పేరు కళ్ళం బైబుల్ ప్రాఫెసి మినిస్ట్రీ కళ్ళం అనే పదం ఇక్కడ నుంచి వస్తాయి నా కళ్ళంలో నూర్చబడిన వాడా నూర్చడం అంటే తెలుసా నూర్చడం అంటే ఆ పొట్టు విత్తనం మీద పొట్టు తొలగించి ఆ విత్తనాన్ని కళ్ళంలో భద్రపరచుకోవడం అంట కళ్ళం అంటే ఊరి చివరిన పంట మొత్తం పండినాక ఇట్లా రౌండ్గా కడతారు గట్టులాగా కడతారు రౌండ్ గా కట్టి దాంట్లో విత్తనాలు పోస్తారు పోసి దాన్ని బాగా కొడతారు కట్టెలతో కొడతారు లేకపోతే ఎద్దులతోని వాటి మీద తొక్కిస్తారు తొక్కించేదాకా విత్తనం మీద తొక్క సెపరేట్ అయిపోతుంది విడిపోతుంది ఎందుకంటే తొక్కకి విత్తనానికి పొత్తు కుదరదు కాబట్టి ఆ తొక్క అంటే లేక దాని మీద కవర్ దాన్ని ఏమంటారు మీరు తెలుగులో విత్తనం మీద ఉండే వడ్ల గి లోపల గింజ ఉంటుంది పైన తాలు తాళు అంటారు కాబట్టి అది తొక్కినప్పుడు విడిపోతుంది దాని నుంచి గిజ్జరిచి తాలు ఆ తాలు కళ్ళం బయట పడేసి కాల్చేస్తారు ఆ ధాన్యంని నూర్చిన ధాన్యం ఆ నూర్చ ధాన్యాన్ని కల్లం లోపల భద్రపరచుకుంటాం కాబట్టి కల్లం అనేది పర్లవరాజ్యానికి సాదృశ్యం పర్లవరాజ్యంలో తన విత్తనాలను కాపాడుకుంటాడు కళ్ళం బయట అంటే పర్లోకరాజ్యం బయట తొక్క కాల్చివేయబడుతుంది తొక్క ఈ లోకస్లకు సాదృశ్యం అపవిత్రమైన జీవితము పాపపు జీవితము విత్తనము లేని జీవితం అంటే దేవుని వాక్యము లేని జీవితం అది ఆ వాక్యము లేని జీవితం అంతా బయట కాల్చివేయబడుతుంది నరకానికి సాదృశ్యం అందుకే నువ్వు కళ్ళంలో నూర్చబడ్డ వాడ అది మన మినిస్ట్రీకి సంబంధించింది దాన్ని మనం ఏం రిజిస్టర్ చేసి రికగ్నిషన్ చేసి దానికి పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఏం పెట్టుకోలేదు మనం దాని నుంచి డొనేషన్స్ ఫండ్స్ మనం ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉంటేనే ఫండ్స్ వస్తాయి కాబట్టి అవన్నీ తెలిసినా నేను అవి ఎందుకంటే అది అది చేస్తే మళ్ళీ అది ఒక మృగంలాగా తెర ప్రైస్త సంఘము ఒక మృగంలాగా తెరేది ప్రపంచం దాన్ని మనం ఇంకొక మృగంలాగా తయారు చేసుకోవద్దు ఎందుకంటే దేవుడు దానికి విడుదల ఇచ్చింది స్వాతంత్ర్యం ఇచ్చింది స్వాతంత్ర్యం ఇచ్చినాక మళ్ళా మృగంలాగా తిరగడానికి వీల్లేదు కాబట్టి మనమంతా నూర్చబడ్డ ధాన్యం అంటే తొక్క తొలగించబడిన ధాన్యం మనం మన మీద తొక్కలేదు ఇప్పుడు తొక్క అంటే ఈ లోకము పాపము జీవితం విత్తనం అంటే మన ప్రముఖ సాదృశ్యం ఆయన విత్తనం మనం పొందుకున్నాం కాబట్టి విత్తనం గల మనము తొక్కని ఎప్పుడు కలిగి ఉండద్దు అందుకే తొక్కకి విత్తనానికి పొత్తు ఎప్పుడు కుదరదు విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు కుదరదు అదే ఆత్మీయంగా చూపించుడాలంటే కాబట్టి తొక్క అనేది అవిశ్వాసకి సాదృశ్యము విత్తనము విశ్వాసకి సాదృశ్యం కళ్లంలో విత్తనాలు ఉంటే కళ్ళం బయట తొక్క ఉంటుంది కాబట్టి లోకము అపవిత్రమైనది కళ్ళము పరిశుద్ధమైనది కాబట్టి మన జీవితాలు కళ్ళంలో భద్రపరచబడాలా అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది కాబట్టి నువ్వు కళ్ళంలో భద్రపరచబడబడిన వాడవు అని వాక్యం చెప్తుంది లక్ష నలభై సంబంధించిన వాక్యం కాబట్టి నువ్వేం చేయాలా ఇంగ్లీష్ బైబుల్ ఎట్లా లేదు ఆశ్చర్యంగా అసలు నాకు ఇప్పటికీ కన్ఫ్యూజింగ్ ఉంది ఇంగ్లీష్ బైబుల్లో ఏదైతే ఉందంటే ఈ వంతలు వంతలుగా వస్తున్న వీటిని చూసి కావాలి వాడు ఏమిటంటే సింహము నా వెళ్లిన వాడ సింహము అని అరుస్తున్నాడు ఇంగ్లీష్ బైబుల్ ఎట్లుంది అంటే చదవాడు ఇంగ్లీష్ బైబుల్లో చదువు చదువు నువ్వు కరెక్ట్ గా చదువు మై లార్డ్ ఏ లయన్ అంటున్నాడు కానీ తెలుగు బైబుల్ అట్లా లేదు అందుకు అక్కడ లాక్ అయిపోతుంది నాకు ఎనిమిదో వర్షంలో అంటున్నాడు ఆయన ఇంగ్లీష్ బైబుల్ ఎట్లుంది అంటే కావలివాడు అరుస్తున్నాడు ప్రవ్వా సింహం ఉంది ప్రవ్వా అని అరుస్తున్నాడు ఇంగ్లీష్ అట్లనే ఉంది హీ క్రైడ్ లైక్ అ లయన్ లార్డ్ ఐ స్టాండ్ కంటిన్యూలీ అన్ ద వాచ్ ఓవర్ వాచ్ టవర్ కింగ్ జేమ్స్ లో చూద్దాం కింగ్ జేమ్స్ వర్షంలో వేరే గురించి చూడు అండ్ హీ క్రైడ్ ఎ లైర్ మై లార్డ్ ఎంత తేడా ఉందంటే తెలుగు బైబుల్లో మనమే సింహంలాగా అరుస్తాము అని ఉంది అక్కడ కావలివాడే సింహం అయి ఉండి అరుస్తాడనుంది బాగా అర్థం చేసుకోండి వంతులు వంతులుగా వస్తున్న వాటిని చూసి నువ్వు సింహం అయితే ఎందుకు అరుస్తావు ఎందుకు అరిసి ఎవరిని హెచ్చరిస్తావు కానీ ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్ ఎట్లుందంటే కావలివాడు సింహము ప్రవ్వ అని అరుస్తున్నాడు అంటే ఆయన దర్శనంలో చూస్తుండే ప్రవ్వా అక్కడ సింహం ఉంది ప్రభు అంటు అంటే ఈ మూడు గుంపులు ఒక సింహంలా కనిపిస్తున్నాయి ఆయనకి ఇప్పుడు అర్థం చేసుకుంటారు ఇంగ్లీష్ వైబుల్ అట్లా ఉంది తెలుగు వైబుల్ అట్లా లేదు అందుకే మనము నిదానించి ఇందాక చెప్పిన వాక్యం ప్రకారంగా జాగ్రత్తగా వాటిని గమనించాల చూడాలా మనం ఇక్కడ ఏమో చూడాలి మరోసారి చెబుతాను ఎన్నిదో అవసరం అండ్ హీ క్రైడ్ కామ ఉంది అక్కడ అండ్ హీ క్రైడ్ కామాయన్ పెద్దగా అర్స్తుడు సింహము అని అర్థుడు ప్రభు నా ప్రభ్వా సింహము అని అర్చుడు ఇంగ్లీష్ లో ఆ కావలి కోట మీద కావలి బురుజు మీద ఆయన కూర్చొని నిలబడి సింహం ప్రవ్వా అని అరుస్తున్నాడు దానికి ముందు అవి మూడు వంతుల వంతులుగా పోతున్నాయి గాడిదలు గుర్రాలు రౌతులు ఒంటెలు గాడిదలు రౌతులు ఒంటెలు గాడిదలు రౌతులు వంతులు వంతులుగా అవి పోతా ఉంటే అంటే ముందు రౌతులు పోతున్నారు వాళ్ళ వెనక గాడిదలు పోతున్నాయి గాడిదల వెనక ఒంటెలు పోతున్నాయి ఇది ఆత్మీయ దృశ్యాన్ని అర్థం చేసుకోండి ముందు తేళ్లు పోతున్నాయి వారి వెనకాల సర్పాలు పోతున్నాయి సర్పాల వెనకల గొప్ప జనం పోతుంది ఎప్పుడు కనిపిస్తుండదు మనకు బైబుల్లో తేళ్లు అంటే సోల్జర్స్ లేకపోతే పవర్ఫుల్ ఫెలోస్ పోలీస్ సిస్టమ్ లీగల్ సిస్టమ్ అవన్నీ తెలలాగుంటాయి లోకంలో ప్రకృతి రసంగా ఆత్మీయ దృశ్యం చూస్తే లీడర్స్ ఎల్డర్స్ పవర్ఫుల్ పీపుల్ ఇన్సైడ్ లోపల పవర్ఫుల్ ఫెలోస్ యాజకులు చెప్పినట్లు వాళ్ళు వింటర్ కాబట్టి పాస్టర్స్ చెప్పినట్లు ఎల్డర్స్ వింటర్ వాళ్ళకి సాదృశ్యంగా ఉంది వాక్యం కాబట్టి ముందు ఎల్డర్స్ ఉంటారు తర్వాత పాస్టర్స్ చెప్పినట్లు వాళ్ళు వింటర్ ఉంటారు పాస్టర్స్ వెనక గొప్ప జనం అది ఆత్మీయ దృశ్యం అది మీరు చూడాల మీ హృదయంలో ఎక్కడైనా మీకు ఇది విధానంగా కనిపిస్తూనే ఉంటది కాబట్టి నేను కావలి బురుజు మీద నిలబడి సింహం కనిపిస్తుంది ప్రవ్వా అరుస్తున్నా ఉదయం అంతా రాత్రి అంత నిలబడ్డాను అని అక్కడ కాబట్టి దివారాతంలో మనము ఈ విషయాలని జ్ఞాపకం చేసుకోవాలా గమనిస్తా ఉండాల ఉపద్రవం ఈ లోకం మీదకి వస్తుంది అనేది నీ బాధ్యత సేవ జీవితం అది కాబట్టి ఆత్మతలు ఆత్మలను కనిపెట్టుకోవాలి ప్రార్థనలో కనిపెట్టుకోవాలా ఆయన చూపిస్తాడు నీకు దర్శనాలు ఈ విషయాలన్నీ చూపిస్తాడు ఈ లోకం మీదకి ఎట్లాంటి ఉపద్రవం రాబోతుంది మన దేశంలో ఎటువంటి ఉపద్రవం రాబోతుంది అన్ని చూపిస్తారు మనకి అందరు అంతా నిమ్మలంగా ఉందంటున్నారు కానీ మీ కల్సు నిమ్మలంగా ఎప్పుడు ఉండదు అమాంతంగా ఈ లోకం మీదకి ఉపద్రవం వస్తుంది ఎవ్వడు గురి తెరిగిన సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయేను జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అలాగుననే మనసు కుమడి రాకడమున ఉండును ఒకడు కొనిపోబడును ఒకడు విడబడను జలము కొనిపోయింది ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది జలము జలప్రలయము వారిని అందరిని కొనిపోయానని ఉంది అని రాక జనమున ఒకడు కొనిపోబడతాడు ఒకడు విడబడతాడు జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది నోవ కుటుంబాన్ని విడిచిపెట్టింది ఎవరిని కొనిపోయింది నోవ తరంలో ఉన్న అపవితలైన పాపులను అని రాకడ దినంలో కూడా అతనే ఉంటది అన్నాడు కొని ఎవరిని కొనిపోబడతారు ఎవరు విడవబడతారు దాన్ని ఉల్టా చేసుకుంది క్రైస్తవ సంఘం ప్రపంచం అంతటా పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి అని చెప్తుంది క్రైస్తవ సంఘం కాని జలము ఎవరిని కొనిపోయింది పాపులను ఎవరిని విడిచిపెట్టింది దానికి ఉల్టా ఉంది ఈ రోజు క్రైస్తవోధ మన ప్రభు చెప్పింది ఏంటి అలాగుననే ఒకడు కొనిపోబడుతుడు ఒకడు విడవడతాడు అంటే ఆయన చెప్పిన మాట కూడా గ్రహించలేసి ఉన్నాం ఎందుకంటే ఆయన వెంబడిస్తుంది అర్థంటే నువ్వు నిజంగా వెంబడిస్తే ఆయన చెప్పే వాక్యం నీకు బాగా అర్థం కావాలా కాబట్టి నీ బాధ్యత సింహం ప్రభు అంటున్నావు కాబట్టి సింహం దేనికి సాదృశ్యం సింహం దేనికి సాదృశ్యం తేలిక సాదృశ్యం పోయేవారం చూసినాం మనం ఎందుకు అనండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సింహం తేలిక సాదృశ్యం అనేది చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము దానికి ముందు తొమ్మిదవ అధ్యాయం చూడండి మళ్ళా పదమూడుకి వెళదాం ప్రటము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో పదిహేడవ వర్షం చూడండి మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలా చూచితిని తిని ఆ లకును వాటి మీద కూర్చుని ఉన్న వారికి నిప్పు ఎరుపు వర్ణము నీల వర్ణమును గంధక వర్గము వర్ణములు మైమరువులు ఉండను ఆ గుర్రముల తలలు ఎట్లున్నాయి సింహముల వారే తల ఉన్నాయి కాబట్టి గుర్రములు తేలక సాదృశ్యం అయితే సింహములు దేనికి సాదృశ్యం ఇప్పుడు చెప్పండి ఆ గుర్రములకు ఏమున్నాయి ఆ గుర్రములు గుర్రములు గుర్రముల తలలు ఎట్లున్నాయి సింహము తలలు వంటివి అంటే గుర్రాములు తేలక సాదృశ్యం అయితే సింహములు కూడా తేలక సాదృశ్యం అని ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత చూడండి కొంచెం కిందికి చదవండి అక్కడే వాటి నొసల నుండి అగ్ని ధూమ గంధ గంధకములు బయలు వెళ్చుండెను తర్వాత పదమూడవం అధ్యాయం చూడండి ప్రడం గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనం చిరుతపులి అంటే కూడా తేలని పులివారం చూసినాం కదా ఇప్పుడు చూడండి నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను కాబట్టి తేళ్లకు సాదృశ్యం ఆ గుంపు ఆ జీవి తేళ్లకి సాదృశ్యం తర్వాత దాని పాదములు ఎలుగు పాదముల వంటివి కాబట్టి ఎలుగు అంటే కూడా తేలక సాదృశ్యం అది రక్కేస్తుంది తర్వాత చూడండి ఇప్పుడు దాని నోరు సింహపు సింహపు నోరు వంటిది కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందా రెండు సార్లు మనం రోజు దాన్ని సపోర్ట్ చేస్తున్నాం సింహము అంటే టైలర్ సాదృశ్యం ఎలుగుబంటి అంటే తేలర్ సాదృశ్యం తర్వాత చిరుత అంటే కూడా టైలర్ సాదృశ్యం ఇవన్నీ ఏం చేస్తాయి చీల్స్త చిరుత గుణగణం ఏందంటే చీల్స్తుంది సింహం గుణగణం ఏందంటే అది రక్తం తాగుతుంది మీకు వాటి గురించి తెలవాలా ప్రకృతి సహజంగా సైన్స్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే దాన్ని పుట్టించిన మన ప్రభు సైన్స్ మన ప్రభుకి సమానం కాదు మన ప్రభు ఇట్లుంటే సైన్స్ ఇట్లుంటది దాన్ని ఎందుకు పుట్టించండి అంటే సైంటిఫిక్ గా కూడా నువ్వు నీ ప్రభు చేస్తున్న కార్యాలయాన్ని అర్థం చేసుకోగలవాని నువ్వు ఒకవేళ అర్థం చేసుకోకపోతే ప్రకృతి సహజంగా చూసి అర్థం చేసుకో ఆయన ఆయన ఆయన మహాత్మ్యాన్ని ఆయన అద్భుతమైన కార్యాలని చిరతపులి గుణగణం ఏందంటే జీవిని జంతువుని పట్టిందంటే అది చీల్చేస్తుంది పీసెస్ పీసెస్ గా చేసేస్తుంది దాన్ని అటు ఇటు సెపరేట్ చేసి పడేస్తుంది పార్ట్స్ కానీ సింహం అట్లా కాదు అది పట్టేసి రక్తం తాగేస్తుంది దాని గుణగనం తాగేసి వదిలేసిపోతుంది దాని గుణం అది బ్లడ్ తాగేస్తుంది అది సింహం అది ఎక్కువ తినదు మాంసం బ్లడ్ మొత్తం తాగేస్తుంది దాని గుణంగా మాది తర్వాత నక్కలు అవన్నీ వచ్చి దాని మాంసం తినిగిపోతా ఉంటాయి బట్ నక్కలు కూడా మళ్ళీ తెల్లకే సాదృశ్యం ఆ విధంగా అర్థం చేసుకోండి పండ్లు రక్కేసేది కాటేసేది అంటే కేవలం కాటేసి విడిచిపోతే అది పామ్ అంటాం కానీ కాటేసి పీల్చుకుండేది లేక కరిచి తీసుకుండేది అంటే ఇప్పుడు దోచుకుంటాయి అన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం మనం ఇస్కర్యోతి గురియోత్ కూడా తేళ్లకు సాదృశ్యం కాబట్టి దోచుకోవడం కాసుల మీద వ్యామోహం డబ్బు మీద వ్యామోహం సేవలో కూడా అద్భుతాలు చేసినవాడు కదా ఇస్కర్ యోతి వెలగొట్టినవాడు ఒక రోజు దయ్యాలు వెలగొట్టిన వాడు అందరితో పాటు సేవకులతో పాటు పోయి పాటు ఆ పన్నెండు మంది శిష్యులు తిరిగి వచ్చి ప్రవ్వా నాన్న దయ్యాలు గజగజ వనికి మనుషులను విడిచి వెళ్లిపోతే ప్రవ్వా అంటే దీన్ని బట్టి మీరు ఎందుకు సంతోషిస్తారు మీ సంతోషం పర్లోకంలో అధికమవుతుంది అని అంటున్నాడు కాబట్టి దయాలు వెళ్లిపోతే నేను సంతోషించకాడు అప్పుడు ఈశ్వర్యోతి అన్నాడు వాళ్ళ మధ్యలో అద్భుతాలు చేసిన సేవలో కానీ అవన్నీ మర్చిపోయినాడు కదా ధన వ్యామోహం కలగడం వలన అన్ని పోతాయి ఎందుకు ఈ నాకు దీన్ని నేను కన్వర్ట్ చేసుకోకపోతే నాకు ఏం లాభం ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లుంది స్వస్థతలు చేయాలా అద్భుతాలు చేయాలా ఎన్కాష్ చేసుకోవాలా అది మోసకరమైన బోధ ఉచితంగా పొందితిరి ఉచితంగానే ఈయుడి అనడం ప్రభు కానీ వాళ్ళ చేస్తలేదు ఇక్కడ ఒక బ్రదర్ వచ్చేవాడు ఇప్పుడు వస్తున్నాడు ఇక్కడికి ఆ బ్రదర్ కి చాలా మంత్రాలు రోగాలు అన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో అయితే ఇక్కడ ఇంకొక బ్రదర్ వచ్చేవాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి ఏం చేస్తారో నాకు తర్వాత బయటకు వస్తుంది కదా అంత ముందు తెలియదు ఫలాని స్థలంలో దయ్యాలు వెళ్లబడుతున్నాడు ఒక ఆయన బ్రదర్ మీ ఫ్యామిలీ ఎంత కలిసి అంటే పోయినారు నేను మీకు ఎందుకు చెప్తున్నాను మీకు ఇటువంటి అనుభవం జరిగినప్పుడు మీరు ఎట్లా ఎదుర్కోలేదని పాపం తెలియక నాకు చెప్పలేదు నాకు చెప్పకుండా వెళ్ళిపోయిన అక్కడికి వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకున్నాక మీరు మళ్ళా నెక్స్ట్ టైం రండి దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు మీ మీద మంత్రాలు ఉన్నాయి సైతాన్ని పనిచేస్తాయనేసి టోర సేవకుడు చెప్పిండట అయితే ఆ సేవకుడు చెప్పినాక వీళ్ళ ఇంటికి వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చారంట ఆ సేవకు సంబంధించిన వ్యక్తులు వచ్చి పక్కకు పిలిచి ఇలా పాస్టర్ చెప్పిండు మీ ఇంట్లో మేము ప్రేయర్స్ పెడతాం మీ ఇంట్లో అవి చేస్తాం ఇవి చేస్తాం వర్షిప్ చేస్తాం ఆ దయ్యాలు ఇంకా మిమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోతాయి దానికి ఖర్చు అవుతుంది అని ఎంత ఖర్చు అదే పదివేలు అన ఇక్కడ జరిగిన విషయాన్ని నేను చెప్తున్నా కాబట్టి ఆటోమేటిక్ గా ఏం జరిగిందంటే ఆ ఇద్దరు వ్యక్తులు తేళ్ల లాగా మారిపోయినరు ఆ యాచకుడు తెలియకుండానే సర్పంగా మారిపోతున్నాడు మనం ఆ ప్యాటర్న్స్ లో దూరద్దు తర్వాత ఆ కనీసం నాకు ఒక్కసారి ఫోన్ చేయకపోయినా అక్కడ పోక మన బలైన ఏం తెలుసా రోగం ఉంటే ఇప్పుడు రోగం ఉంటే నెక్స్ట్ టైం హీలింగ్ అవ్వాలా అసలు కాదు మీరు ఈ విషయం అర్థం చేసుకోండి పేతురు ఎంతకొస్తు పండుగ రోజు అందరు పండుగ చేసుకుంటుంటే పేతురు శిష్యులందరూ కలిసి నూట మంది వాళ్ళు ఇంటి పైన కప్పు పైన గదిలో దేని శృతిస్తూ ఆరాధిస్తున్నారు పండగ రోజు నేను మీకు ఎన్నిసార్లు రుజు పరిచిన శిష్యులు ఏ పండుగ చేయలేదు ఈ లోకస్థులు అందరూ పండుగ చేసుకుంటున్నారు ఈ అందరూ పండుగ చేసుకుంటున్నారు పెంత పండగ శిష్యులు ఆ గదిలో దేవుణ్ణి శృతిస్తూ గణపరుస్తున్నారు అప్పుడు పరశురాత్మ దిగి వచ్చింది పండుగలు చేసేవాడి నేను మీకు రుజు పరుస్తున్నాను వాక్యం పండగలు చేసేవాడి మీద పరశురామ దిగిరాదు ఎందుకంటే అది ప్రకృతి సజమైంది మన ప్రభు పండగ ఆయననే ఆరాధించాలి మనం ఆయన బయట ఏమి పండగలు ఉండే ఈసర్పల్లకి ఏడు పండుగలు ప్రతి పండగ మన ప్రభువు నిడవంటివే వంటివే ఆయన నిజ స్వరూపం ఆయన వచ్చినాక ఏ పండగా ఉండదు దాని బట్టి మనకి తీర్పు ఉంటుంది అనేసి తొలస రాష్ట్రపత్రిక మూడోదేళ్ళు ఉంది పండుగలు నియామక దినములు సభాతులు ఇవి రాబో వాటి ఛాయనే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది కాబట్టి ఎవడునూ మిమ్మల్ని బట్టి వీటిని బట్టి మీకు తీర్పు తీర్చ ఇ అవకాశం ఇవ్వకూడను మనకి తీర్పు ఇవ్వడానికి తీర్పు ఉండదన్న విషయం క్రీస్ చేస్తున్న తీర్పు శిక్ష విధి లేదు కానీ వాటిని పాటించడం వల్ల ఆటోమేటిక్గా తీర్పులోకి వెళ్ళిపోతావు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుండదు పౌలు కాబట్టి సారీ కొంచెం స్పీడ్ వెళ్ళాక తప్పదు మనము కానీ స్లో అయిపోతుంది కాబట్టి ఈ సింహము ఏం చేస్తుంది అంటే పిల్లలని మింగడానికి ఉన్నదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా చిహ్న పరంగా చెప్పబడుతున్న ఈ వాక్యం కాబట్టి ఈ మూడు వంతుల వంతుల పోతున్నాయి అదొక పెద్ద సమూహము అది అది ఒక పెద్ద గుంపుకు సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి ఈ సింహం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయము మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఖచ్చితంగా గొప్ప జనాన్ని మింగడానికే ఉంది అది కాబట్టి నీ బాధ్యత ఏంది అనేది ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో దానికి సంబంధించిన విషయం మనం ఆమోసు గ్రంథము చిన్న ప్రవక్తల ఆరంభంలో ఉంటది కదా ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఎహో సెలభించినదే మనగా అంతేనా పన్నెండు అదేనా గొల్లవాడు సింహము నోట్ల నుండి రెండు కాళ్ళనైనను చెవి ముక్కునైన విడిపించినట్లుగా శోమును మంచముల మీద గుట్టాలు వేసిన షయ మీద మీదును కూర్చుండువాడు చూడండి ఆ మంచం మీద గుట్టాలు కూర్చున్నవాడు అంటే మన ప్రభు ఇస్రాయల్ మధ్యలో కూర్చుండేవాడు మన ప్రభు కాబట్టి మన ప్రభుయే సింహం నోట్ల నుంచి వాటిని రక్షిస్తాడు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి సింహము దేనికి సాదృశ్యం తేళ్లకు సాదృశ్యం సింహము సర్పంలా అంటే తేళ్లు సర్పంలా ఆజ్ఞ పొందుకొని ఆర్డర్స్ పొందుకొని గొప్ప జనం పడుతున్నాయి కానీ వాటి నుంచి రక్షించేవాడు మన ప్రభు ఒక్కడే మన ప్రభు రక్షకుడు అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మరోసారి ఆమోస్రంథంలోని వాక్యం ఇవి కొంత కష్టతరమే కదా అర్థం చేసుకోవడం కానీ మనం కొంత జాగ్రత్తగా పరిశీలించాల సమయం విగ్న గడపాలా దురదృష్టం ఈ లోకపు విషయాలలో ఆసక్తి ఎక్కువ చూపిస్తాను ముస్లిమం ముచ్చట్లు కదా వాటిని విస్తరమైన మాటలు దోషము తప్పక ఉంటది జమ చేసుకుంటున్నాము మనం ఈ రోజు ప్రపంచం దోషం క్రైస్తవ సంఘాలలో విస్తరమైన మాటలు విస్తరమైన మాటలు ఒక హాఫ్ అవర్ వాక్యం తర్వాత చర్చి నుంచి బయటకు వచ్చిందంటే గంటలు గంటలు విస్తరమైన దోషం విస్తరమైన మాటలు మాట్లాడి మాట్లాడి ఎంతో దోషం జమ చేసుకుంటుంది క్రైస్తవ సంఘం ప్రపంచమంతట ముస్లిమం ఇంత విలువ గల వాక్యాన్ని ధ్యానించడానికి ఎవరికి మనసు లేదు మనమంటే సరే ఒక గంట ఇక్కడ ఖర్చు పెడుతున్నాం కానీ ఎవరు ఖర్చు పెడుతున్నారు ఆ గంట కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు ప్రజలకు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఈ లోకపు పుస్తకాలు సెక్యులర్ పుస్తకాలు గంటలు గంటలు యూపీఎస్సీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి కదా సివిల్ సర్వీసెస్ చాలా పాస్ అయినారు తెలుగు టాపర్స్ అంతా తెలుగు రెండు స్టేట్స్ నుంచి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసిన ఇంటర్ టీవీలో చూసిన వాళ్ళు ఎట్లా కష్టపడి సివిల్ సర్వెంట్స్ అయిపోయింది అంటే ఐఏఎస్ టాపర్స్ వాళ్ళంతా ఎట్లా కష్టపడి ఒక్కొక్కరు పదహారు గంటలు కష్టపడుతున్నారంట రోజుకి అట్లాంటి వాళ్ళే టాపర్స్ అయినారంట వాళ్ళ వాళ్ళ సాక్ష్యాలు వింటున్నా నేను టీవీలో అంత కష్టపడి వాళ్ళు టాపర్స్ అయినారని చెప్తున్నాడు అంటే ఈ లోకంలో అగ్రస్థానం పొందుకోవడం కొరకు అన్ని గంటలు కష్టపడుతున్నారే నిత్య జీవం ఇంకెంత కష్టపడాలా అది చాలా కష్టతరం చెప్పడం కూడా అటుపోయిన వారా నేను హెబ్రోన్ సంఘం చెప్తున్నా ఈ విషయాలన్నీ మంచి గట్టి సంఘం కదా హెబ్రోన్ సంఘం అంటే అక్కడ బుట్టి పెరిగిన నేను కాబట్టి నాకు తెలిసి దాని గురించి ఇవి గ్రహించలేని స్థితిలో ఉంది ఈ రోజు ఎందుకంటే ఒక దశకు సాగిపోతున్నాం మన జీవిత విధానాలన్నీ కాబట్టి ఈ యొక్క తేలు ఆయక యొక్క మృగం యొక్క నోటి భాగం ఇందాక చూసినాం మన ప్రాణం పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో దానికి సంబంధించిన విషయాలు మన మరోసారి ధ్యానిస్తాం గానీ చివరిదిగా ఇది దుష్టుని సహం సమూహం అని లేక దుష్టుడే అని పేతురు మొదటి పత్రికలో దాన్ని చూస్తాం దాన్ని చూసినాక మనము ఇంకొక విషయాన్ని ధ్యానించబోతున్నాం త్వరగా పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం నిర్మలమైన బుద్ధి గలవారమై మెలకు మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలే ఎవరిని మృంగుదా అని వెతుకుచున్నాడు వాడు వెతుకుతా ఉన్నాడు ఇరవై గంటలు వెతుకుతున్నాడు ఇరవై నాలుగు గంటలు వెతుకున్నాడు దానికి సంబంధించిన వాక్యాలు మనం కొన్ని సంవత్సరాల క్రితం వాడు ఇరవై గంటలు వెతుకుతున్నాడు అంట గంటలు ఆడు వెతుకుతా ఉన్నాడు ఎవరు దొరుకుతాడా ఎవర్ దొరుకుతా ఎవరిని మింగుదామా అని ఒక జనం అందరిని మింగడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు అన్న విషయాన్ని చెప్తాడు కాబట్టి నీ బాధ్యత సింహము రెడీగా పొంచింది అని నువ్వు అందరినీ హెచ్చరించాలా అని జ్ఞాపకం చేయబడుతున్నావు ఏసా గ్రంథం ఇరవట అధ్యాయం నుంచి కాబట్టి ఇప్పుడు మనము మిడతలకి సంబంధించిన వాక్యం చూసి చూడబోతున్నాం మొదటిదిగా యోవేలు మొదటి అధ్యాయము ఆరో వర్షంలో ఇవన్నీ దేనికి సంబంధించినవి అన్నప్పుడు ఇవన్నీ మతపరమైన క్రైస్తవ గుంపులకు సంబంధించి మనం నేర్చుకుంటున్నాం ఆరవ అవచరంలో గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసియున్నవి మిడతలు విడిచిన పసరు పురుగులు తినివేచున్నవి పసరు పురుగులు విడిచిన చీడ పురుగులు తినివేసి యున్నవి మతులరా మేల్కొని కన్నీరు విడవండి ఎందుకు కన్నీరు విడవాలా మీరు సంపాదించుకున్నంతా పోయింది ఏడవండి ఈ పురుగులన్నీ మీ సంపాదన తినేస్తే అని చెప్తుండ్రు ఐశ్వర్య బోధ తట్టు తిరిగి ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్న క్రైస్తవ సంఘము అంత పోగొట్టుకుంటది దరిద్రులైపోతారు చివరికి మిడతల బుద్ధి తినివేయడం దోచుకోవడం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మిడతలు ఒక మతపరమైన లేక భక్తిహీనత భక్తిహీనులకు సంబంధించిన గుంపు ఇంగ్లీష్ లో అపాస్టేట్ అంటారు అంటే భక్తిలో నుంచి హీన స్థితికి దిగజారిపోయిన గుంపిది దేవుణ్ణి సృష్టిస్తుందని అనుకుంటారు కానీ వాళ్ళు చేసేదంతా శారీరకమైన క్రియలే ఇష్కరియోత్ యూధా సంబంధించింది కాబట్టి మిడతలు అంటే యూధాకి సంబంధించింది యూధ గుణానికి సంబంధించింది వీళ్ళందరూ గొప్ప జనాన్ని ఏరీతిగా మోసగిస్తారు ఇష్కర్యోత్ యూధ ఏ రీతిగా మన ప్రభుని మోసగించిండో అతనే యుగ సమాప్తిలో ఈ మిడతలు లేక ఒక మతపరమైన గుంపిది లేకపోతే తేళ్లకు సాదృశ్యం కదా తేళ్ళ గుంపు ఏ రీతిగా మోసగిస్తుందా అన్న విషయాన్ని చూస్తాం వాళ్ళు సంపాదించుకున్న వాటిని అన్నింటినీ దోచుకుంటారు వీళ్ళు అని చూస్తాం యోగేల గ్రంథంలోనే ఈ విషయం మరోసారి జ్ఞాపకం చేయబడతాం చూడండి రెండవ అధ్యాయం యోగేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనం ఇప్పుడు చూడండి ఇరవై ఐదవ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రవక్త ధర మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ వింత కార్యములను జరిగించిన మీ దేవుడు యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపినా కాబట్టి ఎవరు పంపిస్తున్నారు మిడతలని నేను పంపినా మిడతలు కాబట్టి మన ప్రభు పంపిస్తుండడు తేళ్ళని ఎందుకంటే బుద్ధి చెప్పడానికి కొరకు గొప్ప తన బిడ్డలకి బుద్ధి చెప్పాలంటే శత్రు మీద శత్రు ఎప్పుడు పంపిస్తాడు పాత నిబంధన కాలం అంతా తన బిడలకి బుద్ధి చెప్పడానికి కొరకు అప్పుడు శత్రువుల భారం అధికమైనప్పుడు వీళ్ళు ఏడవడము ప్రభు మమ్మల్ని క్షమించినైనా మా భారం తొలగించే ప్రభు అంటే అప్పుడు ఒక న్యాధిపతిని లేపడం ఒక రాజును లేపడము ఆ శత్రురాజుని తరిమి అప్పుడు దేవుడిని మీద శుతించడము అప్పుడు కొంతకాలం మళ్ళా యదవిది నేను పంపిన మిడతల మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చిడ అను నా మహా సైన్యమును తినవేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తును కాబట్టి ఆయన మహా సైన్యము ఎవరు అన్నటిది ఇక్కడ చెప్పబడింది ఈ పురుగులన్నీ ఆయన మహాసైన్యం అంటే ఆయన చేతిలో గనహీనమైన ఘటం ఇవి వాడబడ్డాయి మహాసైన్యం ప్రపంచమంతట అవి చెత్తగా ఆయన ఆయన చేతిలో గణహీనమైన ఘటాలే అవి కానీ ఆయన సేవ కొరకు ఆయన పని కొరకు వాడబడుతున్నాయి ఇదే విషయం అర్థం చేసుకోవాలా నువ్వు ఆయన రక్షణ సువార్త కొరకు రాజవిసర కొరకు వాడబడుతున్నావా లేక ఆయన బిడలిని శిక్షించడం కొరకు ఆయన చేతిలో ఒక గణహీనమైన సాధనంగా వాడబడుతున్నావా ఇక్కడ అదే జీవనం ఈ పురుగులు నాలుగు రకాల పురుగులు నాలుగు రకాల పురుగులు కదవి పసరు పురుగు గొంగలి గొంగలి పురుగు మిడతలు పసరు పురుగు చిడ పురుగు ఈ నాలుగు పురుగుల జేమ్ సాంగ్ నంబర్స్ చూడలేదు కానీ ఈ నాలుగు పురుగులు నాలుగు రకాల తేళ్లకు సాదృశ్యం ఒక్కొక్క దశ ముందు గొంగలి పురుగులు తినేసిపోతున్నాయి దాని తర్వాత మిగిల్చిన దానిని మిడతలకి తినిపోతున్నాయి మిడతలు మిగిలిచిన దానిని పసరు పురుగులకు తిరిగిపోతున్నాయి అవి విడిచిపెట్టే దాన్ని చీడ పురుగులకు తిరిగిపోతున్నాయి అంటే టైం గ్యాప్స్ అనట్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి గొంగలిపురుగు వచ్చి తిన్నప్పుడు అయినా బుద్ధి తెచ్చుకోండి తెచ్చుకోరు అప్పుడు మెడతలు వచ్చి తినాల్సి వస్తున్నాయి అప్పుడు కూడా వాళ్ళు పశ్చాత్త పడతలేరు అవన్నీ అయినాక పశ్చాత్తపడితే చేతిలో రిక్త హస్తాలు అంటారు అంటే ఏం నా చేతిలో ప్రభు రిక్త హస్తాలతో ఎదుర్కొచ్చిన ప్రభావ అని అప్పుడు దేవుడి సన్నిధిలో వాళ్ళు హృదయాన్ని కుమ్మరించుకొని ఏడుస్తా ఉంటారు అదే ఈ క్రైస్తవ అంతా పోగొట్టుకున్నాక తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడైనా తిరిగి ఏమిస్తాడు అవి ఆత్మీయమైనవి ఆ విషయం అర్థం చేసుకోండి అర్థమవుతుందా ఈ లోకంలో అంతా పోగొట్టుకున్నాక ప్రాణం పోగొట్టుకున్నాక అందుకే చెప్తాడు ఒక సర్వస్వం పొగ పొందుకొని తను ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం అంటాడు ఇదే క్రైస్తవ జీవితం ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నారు అంతా పొగొట్టుకుంటున్నారు రిక్త హాస్తలతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆయన అప్పుడు వాళ్ళని ఆశ్రయిస్తాడు ఆయన ఆయన సన్నిధిలో స్థిరపరచుకుంటున్నాడు అంటే ఆయన సన్నిధిలో నిత్యం మొరులాగానే అనే విషయం కాబట్టి అంతగా ఇవి పనిచేస్తాయి ఏమవి ఈ మిడతలు మిడతల గురించి చాలా చెప్పబడింది బైబుల్ వాక్యాల్లో ముఖ్యంగా నిర్గమకాండము పదవ అధ్యాయం పద్నాలుగో వర్షంలో మనం చూస్తాం ఐగుప్తులు జరిగింది కదా మోసే కాలంలో అవి ఏం చేస్తే కూడా రాయబడింది అవి ఏం చేస్తాయి మంచి ఆహారాన్ని చెడగొడుతుంది అది ముక్కలు ముక్కలు చేస్తుంది ఒక్కసారి మిడతలపై పడ్డాయి పంటల మీద అన్ని కట్ అయిపోతాయి లేతగా ఉండే కొమ్మలన్నీ ముక్కలు ముక్కలపై కింద పడిపోతాయి వాటి గుండగనమది అది మంచిగా ఉన్న పచ్చదనాన్ని అంతా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెడతాయి మిడతలు గుణగణం అది చూడడానికి మంచిగా ఉంటుంది అందంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసిన ఇట్లా పట్టుకొని చాలా బాగుంటుంది చూడడానికి అది మీరు ఎప్పుడైనా చూసిన లేదో ఒక స్త్రీ లాగా అంటే నేను తప్పుగా వాళ్ళు చెప్తలేదు దాని నేచర్ అట్లా కనిపిస్తుంటుంది ఎంతో మంచిగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కానీ చాలా భయంకరమైన పని మొత్తం పంటలంతా ముక్కలు ముక్కలు చేసి అది వాటి గుణగణం కాబట్టి వీళ్ళు మిడతలంటే తేళ్లు తేళ్లు గొప్ప జనం యొక్క ఆస్తులన్నీ గుంజుకుంటారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం యశ్వ గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగవ వర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది యశ గ్రంథము ముప్పై అధ్యాయము మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటారు చెప్పేది కరెక్టా కదా నాలుగవ వర్షం చూడండి చీడ కొట్టివేనట్లు మీ సొమ్ము దోచబడును కాబట్టి గొప్ప యొక్క సొమ్ము ఈ చీడ పురుగులు లేక తేళ్లు దోచుకుంటాయి ఎట్లా దోచుకుంటారు చూడండి అక్కడ మిడతలు ఎగిరి పడినట్లు శత్రువులు దాని మీద పడుదురు కాబట్టి గొప్ప జనం మీద ఎట్లా పడతారంట మిడతలు ఎగిరి పడతాయి అవి చాలా పైకే కుడతాయి మిడతలు ఇక్కడ నుంచి ఎగిరి అక్కడ పోయి పడతాయి అవి కాబట్టి అట్లా ఎగిరి ఎగిరి పోయి అంత దూరం వాడు తప్పించుకోకపోతుంటే ఇక్కడ నుంచి ఎగిరి వాడు పోయి పట్టుకుంటది దాని గుణగణం అది చెప్తుంది కాబట్టి అట్లా వాళ్ళని వాళ్ళని దోచుకుంటాయి అంటే వాళ్ళ సొమ్ము దోచుకుంటాయి వాటి గుణగణం మనము నాహోము హోము గ్రంథం చూసినాం కదా ఒకసారి చూడండి మరోసారి హక్కుకు ముందుంటది మీ తర్వాత ఉంటది మూడవ అధ్యాయము ఇవన్నీ ధ్యానించడం కొన్ని కాలం క్రిందట ఈ పుస్తకాలన్నీ ధ్యానించిన అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి ఇంటర్నెట్ లో నా గ్రంథం సంబంధించిన ప్రవచనాలు మూడవ అధ్యాయము పదిహేనవ వచనం వాళ్ళు దొంగలు దోచుకుంటారు అని చెప్తున్నా చూడండి పదిహేడవ వచనంలో నీవు దానికి ముందు పదహ వచనం అచట్నే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గమ్ము నిన్ను నాశనం చేయను అంటే గొప్ప జనం గురించి మాట్లాడుతాడు వీళ్ళు ఏ రీతి కాల్చివేయబడతారు ఏ నాశనం చేస్తుంది తర్వాత తర్వాత ఉంది అక్కడ చూడండి గొంగలి పురుగు తినివేనంతగా అది నిన్ను తినివేయును గొంగలి పురుగు నిన్ను తినేస్తాను నీ ఆస్తి తింటాంటుంది తర్వాత నిన్ను తినేస్తుంటుంది నిన్ను తింటే నీ యొక్క సంపాదన తినేస్తుంది అంత గొంగలి పురుగు నిజంగా మనుషులు తినదు అవన్నీ ప్రకృతి సజ్జంగా చెప్పబడ్డాయి నిన్ను తినేస్తుంది అంటే నీ ఆస్తిని తినేస్తుంది గొంగలి పురుగు నువ్వు ధాన్యాన్ని అది తినేస్తుంది నీ జీవన ఆధారాన్ని తినేస్తుంది అని చెప్తుంది ఇక్కడ వాక్యం తర్వాత నీవు సంఖ్యకు గొంగలి పురుగులంతా విస్తారంగాను మిడతలంతా విస్తారంగాను ఉండుము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రం కంటే ఎక్కువగా వచ్చి అంతయు నాకి ఎగిరిపోవును అంటే అది గొంగలి పురుగు కదా అది ఎట్లా ఎగిరిపోతుంది చెప్పండి సీతాకు ఒక చిలిక అవుతుంది తెలుసా పోయవరం చూసిన అది మొత్తం నాకేస్తుంది అంటే మొత్తం క్లీన్ చేస్తుంది అంత బాగా చెప్తున్నాడు దేవుడు వాళ్ళు వచ్చేటంటే తేళ్లు మొత్తం క్లీన్ చేసిపోతారు మీ ఇల్లు మీ ఆస్తులు అన్ని క్లీన్ అయిపోతాయి ఒక బ్రదర్ నాకు తాళ కొంత కాలం మంచి పరిచయం అయినాడు ఇప్పుడు అక్కడెక్కడ ఆంధ్రాలో సెటిల్ అయిపోయాడు వాళ్ళు ఒక పాస్టర్ చర్చ్ స్టార్ట్ చేస్తే దిల్సిన నగర్ ఆ పాస్టర్ చర్చ్ కొయ్యటోల్ నేను వాళ్ళ పేర్లు చెప్పను మీకు ఆ పాస్టర్ పేరు కూడా చెప్పండి కానీ ఆ పాస్తరు వేదాలు బాగా క్షుణ్ణంగా పరిశీలించి వేదాలలో ప్రబులడని చెప్పేటాడు ఆ రోజులలో ఎయిటీస్ లో చెప్తున్నా తర్వాత జరిగింది నైన్టీస్ లో అయితే ఆ పాస్టర్ చిన్న సంఘం స్టార్ట్ చేసిండు ఈ కుటుంబం అక్కడ పోతుంది అయితే వాళ్ళ కష్టాలు బాగా ప్రార్థన చేసినాక వాళ్ళ ల్యాండ్ ప్రాపర్టీస్ మీద సమస్యలు ఉన్నాయి అయితే ఈ పాసర మీ ల్యాండ్ పేపర్స్ తీసుకుని రండి నేను బట్టి ప్రార్థన చేస్తా ఇంట్లో అని తీసుకున్నాడు పేపర్స్ తీసుకొని పెట్టి తాళం వేసుకున్నట్ట అవి ఇస్తలేడంట ల్యాండ్ పేపర్స్ మీకు ఎందుకు చెప్తున్నా మీకు అర్థం అవుతుందా నెక్స్ట్ టైం అట్లాంటి అవకాశాలు ఎవరికన్నా వస్తే ల్యాండ్ పేపర్స్ కాదు కదా వాడికి రూపీ నోట్ కూడా ఇవ్వదు మీరు వాడు ఎట్లా తయారైనా మీరు అర్థం చేసుకోండి గొప్ప జనం మీద పడి చీచేసి రక్కేసి తినే టైప్స్ ఇవి అప్పుడు ఎంతో మందితో ఫోన్స్ చేపిస్తే వాడు బెదిరిస్తున్నాడంట పాస్టర్ అయి ఉండి మాటలు మాట్లాడుతున్నాట మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు నేను అందుకే మీకు ఎన్నిసార్లు చూపించిన బైబుల్ తప్ప మన ప్రభు ఇంకా ఎక్కడా ఉండడు వేరే పురణ గాథల నుంచి మన ప్రభు గురించి మాట్లాడుతున్నావు అది వేరే ఒక ఏసుకు సంబంధించిన బోధ అని చూపించిన ఎంతో మంది ఏసులు ఉన్నారన్నది పౌన్ చూపించినా మనకి పొలం రాష్ట్రపతి వేరే ఒక ఏసుని వాళ్ళు ప్రకటిస్తారన్నాడు మేం మట్టుకు లేఖనాల సమాధి మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం మూడునాడు తిరిగి లేచిన ఏసుని ప్రకటిస్తున్నాం ఆ యేసుని ప్రకటిస్తున్నాం కానీ లోకస్తులు వేరే ఒక యేసుని ప్రకటిస్తున్నారు వేరొక ఆత్మను మొందుకుంటున్నారు వేరొక సువార్థం ప్రకటిస్తారని చెప్పిండు కొన్ని పత్రికలో కాబట్టి ఇస్లాంలో ఉండే యేసు బైబిల్లో ఉండే యేసు ఒకటే కాదు ఋగ్వేదంలో ఉండే యేసు బైబిల్లో ఉండే యేసు ఒకటే యేసు కాదు ఇంకా రకరకాల పురాణ గధలలో ఉన్నది వేరే పుస్తకాలలో కూడా యేసు గురించి ఉంది నేను చూసిన చాలా పుస్తకాలలో విషయాలు కాబట్టి నేను చెప్తున్నా వేరే మతాలలో కూడా యేసు సంబంధించిన విషయాలు ఉన్నాయని వాళ్ళు ప్రకటిస్తారు ఆ యేసు ఈ యేసు ఒకడే కాదు అని నేను రుజువుపరచి చెప్పగలను ఆ రీతిగా వాళ్ళు మోసగించి సరే కషచేత ఏంది మిషచేతనింది ప్రభు చెత్త నడిపించుకుంటున్నారు అంతవరకు నేను వాళ్ళని ఒప్పుకుంటా కానీ ఆ యేసు యేసు ఒకటంటే ఒప్పుకోం మన ప్రభు తన వాక్యంలోనే కనిపిస్తాడు అందుకే ఆ తెద్దు వాక్యంలోనే ఇక్కడ తప్ప ఎక్కడ ఉండడాయినా నేను అందుకే ఆ వేదాలు చదవాను అది మోసపూరితమైన బోధ అది వేదాల తప్పిపోయి సాంస్కృతిక శ్లోకాలు నేర్చుకొని వాటి అర్థాలు నేర్చుకుని టైం అంతా వేస్ట్ చేస్తారు ఇవి ఎవడు వెతకడు ఇప్పుడు కురాన్ నేర్చుకోవాల నేను జీజస్ చిన్న గుడి బాలుడైన జీజస్ తొట్టిల్లో ఉన్న జీజస్ మాట్లాడమని ఉంది ఆయన మాట్లాడుతున్నాడు అద్భుతం ఆయన ఆయన గొప్ప ప్రవక్త చూడు తొట్టిలో ఉండి కూడా మాట్లాడుతుడు అని కురాన్ ఉంటే ఆ ఆ జీజస్ నేను వెంబడించాలనా బాలు మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు ఒక నియమం ఉంది కదా ఒక వయసు వచ్చినాకనే మాటలు వస్తాయి అది సాధ్యమేకి కానీ అందులో తొట్టిలో గురించి మాట్లాడడం ఏది ఆ వయసు నేను వెంబడిస్తలేదు నేను ఈ ఏసుని వెంబడిస్తున్నా ఈ బైబిల్ లో ఉన్న ఏసుని వెంబడిస్తున్నాం అటువంటి ఎటువంటి పరిస్థితుల్లో వాటిని వెంబడించడానికి వీలదు వేరే ఒక ఏసుని ప్రకటించము కాబట్టి వేరే ఒక ఏసు అన్నప్పుడు దుష్టుడు ఎరితిగా వాడుకుంటు ప్రభుకు మహిమను వాడు దొంగలిస్తు అది నువ్విస్తున్నావు అని చెప్తుడు కాబట్టి నా హోమ్ చూస్తున్నాం ఎంత పర్ఫెక్ట్ గా చెప్పబడింది పదిహేడో వర్షంలో చూడండి ఇది నువ్వు ఏర్పరిచిన శురులు మిడతలంతా విస్తారంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడే అర్థమవుతున్నా మీకు మిడతలు దేనికి సంబంధించినవి తేళ్లకు సంబంధించినవి తేళ్లు దేనికి సంబంధించినవి షూరులకు సంబంధించినాయి షూరులంటే ఎవరు సైన్యం సైన్యం అంటే ఎవడు వాడి చేతిలో ఆయుధాలుంటాయి అంటే పవర్ ఉంది దోచుకుండేవాడు గన్ని పెట్టి కత్తి పెట్టి ఏమని దోచుకుంటుండేవాడు కాబట్టి ఇప్పుడు పర్ఫెక్షన్ వస్తుంది చూడండి ఈ మిడతలు చివరికి దేనికే అర్థం అది ఒక గుంపుకు సాదృశ్యం షూరుల గుంపుకు సాదృశ్యం లీడర్స్ కి సాదృశ్యం సోల్జర్స్ ఆర్మీకి సాదృశ్యం పోలీస్ సిస్టమ్ కి ఆ రోళ్లలో అనే పదం లేదు అంతే తేడా ఆర్మీ పదం లేదు అంతే తేడా శివుల నుండి అంతే కాబట్టి ప్రభు మనకు అవన్నీ చూపిస్తున్నాడు చివరికి మెడతలు దేనికి సంబంధించినది నాహంలో ఎండగుతుంది అక్కడ మనం ఆ వాక్యం ముగించుకుని ఇప్పుడు చంద్రునికి సంబంధించిన బోధ ధ్యానించబోతున్నాం కొనజలు రాసిన పత్రికలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం దాని తర్వాత మత్ శివ తిరుమల ఇరణాలు కూడా ప్రభు చెప్పింది చంద్రునికి సంబంధించిన విషయం మన ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి మనకి కాబట్టి మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము కొంతకాలం క్రిందట మనం వీటిని ధ్యానించడం మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభైవ వచనం మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూపముల మహిమ వేరు తర్వాత చూడండి సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు ఇప్పుడు చూడండి ఈ వాక్యం మనం ఇంతకుముందు ధ్యానించలేదు ఇంతకుముందు ధ్యానించలేదు ఎందుకంటే ఆ పైన ఒకటే జనాం రా రకరకాల మాంసం గురించి కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించినాం చేప మాంసము మనిషి మాంసం ఉంది అవి గుంపులకు సంబంధించిన విషయం ధ్యానించాం కానీ ఇక్కడ చూడండి ఆకాశ వస్తువులు వేరు భూ వస్తువులు వేరు అన్న తర్వాత ఆకాశ వస్తువులలో రెండు వస్తువులు ఉన్నాయి భూ వస్తువులలో కూడా రెండు వస్తువులు ఉంటాయి చూడండి ఇక్కడ ఆకాశ వస్తువుల గురించి చూడండి ఇప్పుడు ఇక్కడ సూర్యుని మహిమ వేరు చూడండి ఇవి రెండు ఆకాశ వస్తువులే ఈ రెండు ఆకాశ వస్తువులే అంటే ఆకాశ వస్తువులు రెండున్నాయి దాని భూమికి సంబంధించిన వస్తువు రెండున్నాయి ఇప్పుడు ఒక్కసారి చూడండి ఆకాశ వస్తువులో రెండున్నాయి ఒకటి ఏంది సూర్యుడు మరి చంద్రుడు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా సూర్యుడు దేనికి సంబంధించింది చంద్రుడు దేనికి సంబంధించింది సూర్యుడు ఆల్రెడీ మనం డిక్లేర్ చేసినాం ఆ ప్రభు మనకు ఆల్రెడీ అది తేలే సాదృశ్యం అని కాబట్టి ఇప్పుడు మన చంద్రుడు దేనికి సంబంధించింది రెండైతే ఉన్నాయి ఇప్పుడు మత వార్త ఇరగంలో చంద్రుడు రక్త వర్ణంగా అని చూస్తాం కదా కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఆ సింబల్ చంద్రుడు రక్తం ఎట్లా మారుతాడు కొంతకాలం కిందట న్యూస్ పేపర్ లో చంద్ర మండలంలో రక్తాలను ప్రవహిస్తున్నాయని ఒక వాక్యం చూసినాం మనం న్యూస్ పేపర్ లో చూసినాం ఇజ్రాయెల్ చూసినట్టు పక్క మోసం అక్కడికెళ్లి వస్తుంది ఆ దేశంలోకి ఫస్ట్ మోసం వస్తుంది తర్వాత యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రపంచం కదా స్ప్రెడ్ అవుతుంది సూర్యు చంద్రుని రక్తము ప్రవహించడం అంటే ఏమన్న అర్థం ఎవడు చూసిండు ఎవడు చూసిండు దాన్ని న్యూస్ పేపర్లకు మనం న్యూస్ పేపర్ చదివి వింటున్నాం అంతేగాని నిజంగా రక్తం రక్తం ఎట్ట ప్రవహిస్తుంది రక్తం అంటే ఒక జీవ జీవి ఉండాల జీవిని చంపితే అందులో నుంచి రక్తం వస్తుంది మన అందులో ఏ జీవి ఉన్నాడు ఇంతవరకు చంద్ర చంద్ర మండలంలో జీవరాశులు ఉన్నట్లు ఎవడు రుజుపరచలేకపోయాడు ఇన్ని సంవత్సరాలు సైంటి సైంటిస్ట్లు స్టడీ చేశారు హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఎవడు రుజుపరచలేకపోయాడు ఏ మండలంలో కూడా జీవరాశి లేదు అని ఉంది అని ఎవడు రుజుపరచలేకపోయాడు కేవలము ఈ భూమిలోనే అర్థలో తప్ప ఏ ప్లానెట్ లో జీవరాశి ఉన్నట్లు ఇంతవరకు ఎవరు రుజుపరచలేకపోయినాడు కాబట్టి అక్కడ రక్తం ఎట్లుంటుంది చెప్పండి న్యూస్ పేపర్ వంటి కూడా అటువంటి న్యూస్ కావాలి వాడు పబ్లిష్ చేస్తాడు నువ్వు చదువుతున్నావు నువ్వు వాటిని అర్థం చేసుకోవాలా ప్రభు దీన్ని నేను అట్టేసుకోలే ప్రభువా అని ప్రభు అడితే పిచ్చోడా నువ్వు ఎట్లా నువ్వు మత చదువుతలేవు కనీసం మీ న్యూస్ పేపర్ లో నేర్చుకో అని ప్రకృతి సాక్ష్యం కూడా నేను మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు అర్థం చేసుకోవాలని శితులున్నావు నువ్వు కావాలి వాడి అయితే వీటిని గ్రహించగలవు లేకపోతే ఆదివారం సంఘానికి పోయి వాడు చెప్తాడు వీడేదా వింటాడు ఇంటి పోయి అనని పండుకుంటాడు ఉదయం నుంచి యథావిధి జీవితం అది క్రైస్తవ జీవితం ప్రపంచమంతట ఎప్పుడన్నా ఉద్యోగ కూటే ఆ రెండు మూడు రోజులు పోయి ఉద్యోగంగా హలలి హలలు ఎగురుతారు షీక్ భాషలలో శృతిస్తారు గణపరుస్తారు తర్వాత మళ్ళా యదావిధి అది కానీ కాదు దివారాత్రంలో నువ్వు అదే ఉద్యోగంలో జీవించాలి ప్రతి క్షణం నువ్వు ఉద్యోగంలో జీవించాల అప్పుడే నీకు ఇవన్నీ చూపిస్తాడు లేకుంటే చూపించలేదు నేనేదో చేస్తాను చెప్తలేను కానీ నేను ప్రయాసపడుతున్నా ప్రయత్నం చేస్తున్నా అటు ఉండడానికి వరకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడానికి ఎందుకంటే మనకి ప్రార్థన టైం ఇస్తలేడు వాడు వాడు ఇవ్వడు ఎందుకంటే వాడికి అదొక చాలా కష్టం మనం మోకాల మీద ఉన్నామంటే వాడు గజగజ అద్భుతం ఉంటాడు ఎందుకంటే మనం మోకాల మీద ఉంటేనే ఆయన స్పందించగలడు ఆయన దేనికి చెల్లించడు నేను చెప్తున్నా మన ప్రభువు దేనికి చెల్లించడు నువ్వు ఎంత ఏడ్చి కొట్టుకో ఎంత ఉపాసం ఆయన చెలించాడు కేవలం ఆయన కుమారుని మరణం తప్పా ఏమి చెల్లించదని నువ్వు ప్రార్థన చేస్తుంటే అని నీ ప్రార్థనకి స్పందిస్తాను అంతే నీ అక్కర తీరుస్తాను అంతేగాని ఆయనకి లోకమంతా ప్రాముఖ్యమైంది లోకమంతా గొప్ప జన్మన్నారు వాళ్ళ గురించి ఆయన ప్రయాస పడతా ఉంటాడు కానీ నీ ప్రార్థన ఆయన నేను నడిపిస్తుంది ఆయన నుంచి నీ యొక్క అక్కర్ ప్రేయర్ రిక్వెస్ట్ ని ఆమోదు చేయడానికి ఆయన అక్కడి నుంచి కదులుతున్నాడు అంతేగాని చెల్లించడానికి ఎట్టి పరిస్థితి నీ ఎటువంటి సమస్యను నువ్వు ఎంత ప్రయాస పడుతున్నా చెలించడైనా ఆ విషయం బాగా అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ చంద్రుడు అంటే గొప్ప జనానికి సాదృశ్యం గొప్ప జనము అందరూ మరణించి రక్తము కారుస్తారు కాబట్టి చంద్రుడు రక్తవర్ణం ఆయను అన్నప్పుడు యుగ సమాప్తిలో అంటే శ్రమల కాలం ముగించడానికి గొప్ప జనం అందరూ హత అవుతారు అది దాని సమయత్సర వాక్యం రెండు మూడు వందల క్రితం గెలిచినాం క్రింద ఆత్మలు వాళ్ళందరు చనిపోయారు రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఎంతవరకు భూనివాసులకు తీర్పు తీర్చావు ప్రభు అంటే కొంతకాలం ఆగండి ఇంకా మీ సహోదరులు ఉన్నారు వాళ్ళందరు చనిపోయినాక నేను తీర్పు తీరుస్తాయి లోకాన్ని అంటే అందరు చనిపోతారు అని మన ప్రభు చెప్తున్నాడు నేను ఇవ్వండి చెప్తున్నాను నేను కాదు చెప్తుంది కాబట్టి చంద్రుడు అన్నప్పుడు గొప్ప జనానికి సాదృష్టం వీళ్ళందరూ మరణిస్తారు వీళ్ళందరూ రక్తం అది చంద్రుడు రక్తవరణం కావడం అంటే మన ప్రభు చెప్పండి కానీ మనం దాన్ని చూడలేని స్థితిలో వీటికి సంబంధించినవి ఒకటి కాదు ఎన్నో వాక్యాలున్నాయి ఈ గొప్ప జనానికి సంబంధించినవి గొప్ప జనం అందరూ మరణిస్తారు అని ప్రభు మనకు చూపించింది కానీ నువ్వు మరణే నువ్వు మరణే నువ్వు మరణించవు నీకు ఎటువంటి కష్టం కాదు దేవుడిని సమృద్ధిగా ఆశ్రతాడు నిన్ను దివారాత్రులు దేవుడికి కాచి కాపాడుతాడని వాళ్ళు మభ్యపెడుతున్నారు ప్రపంచమంత బోధలో కాబట్టి యోవేల గ్రంథము రెండవ అధ్యాయము పదవచనంలో ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం రెండవ అధ్యాయము పదవచనం వాటి భయం చేత భూమి కంపించచిన్నది భూకంపం ఆకాశము తత్తరిల సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది కాబట్టి సూర్యుడు చంద్రుడు తేజాన్ని అంటే వెలుగును పోగొట్టుకుంటారు తేజం అంటే వెలుగు కదా వెలుగు అంటే మన ప్రభుయే సాదృశ్యం లేక మన ప్రభు అంటే నేనే మార్గము సత్యము జీవం మన ప్రభు జీవం కాబట్టి వాళ్ళు జీవం పోగొట్టుకుంటున్నారు సూర్యుడు చంద్రుడు జీవం పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే రక్తం ప్రవహించాక వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళకి జీవం ఉండదు అనే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్త కార్యము లో కూడా ఈ విషయం చెప్పబడింది అపోస్త కార్యము రెండవ అధ్యాయము ఇరవై అవవచ్చనం ప్రభు ప్రత్యక్ష ఆ మహాదినము కాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారు అంతేనా కాబట్టి సూర్యుడు చీకటిగా ఆడు చంద్రుడు నిజంగా రక్తంగా కాదు అది ప్రకృతి సహజంగా చెప్పబడింది కానివి మొదటి నుంచి నేను ఉపమాన రీతిగానే మాట్లాడినాడు ప్రభు కాబట్టి ఇవన్నీ ఉపమాన రీతికి చెప్పబడ్డాయి సూర్యుడు చీకటి కమ్మును చంద్రుడు రక్తముగా మారును కాబట్టి రక్తం దేనికి సంబంధించింది జీవానికి సంబంధించింది కాబట్టి గొప్ప జనం అందరూ మరణిస్తారు అని అపోస్త కార్యంలో కూడా ఆ విషయం చెప్పబడుతుంది ఇవన్నీ చంద్రుడుగును తన కాంతిని పోగొట్టుకోనని యశ్వే గ్రంథము పదమూడవ అధ్యాయము పదోవచనంలో ఉంది యశ గ్రంథము పదమూడవ అధ్యాయము పదోవచనం ఆకాశ నక్షత్రమును నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింప ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు కాబట్టి ముప్పై రెండవ అధ్యాయం హెచ్కేల్ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వచనం నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును నక్షత్రమును చీకటి కమజేసదును సూర్యుని మబ్బు చేత కప్పేదను చంద్రుడు వెన్నెల కాకపోయిను కాబట్టి మన ప్రవ్వే ఈ రీతిగా చేస్తాడు ఎందుకు అవి కాంతిని పోగొట్టుకుంటాయి ఎందుకు అవి చీకటిని పోగట్టు పొందుకుంటున్నాయి ఎందుకు అవి రక్తమయమవుతున్నాయి మన ప్రవ్వే చేస్తున్నాడు కాబట్టి ప్రతిదీ ఈ విషయం అర్థం చేసుకోవాలా ఎందుకు అవి వాటంతట అవి ఎట్లా కావు ఎవరు చేస్తారు మన ప్రభు వాటిని శిక్షిస్తాడు మన ప్రభు వాటిని అరీతిగా తయారు చేస్తాడు అన్న విషయం జ్ఞాపనిస్తున్నాడు ఇవి నిజంగా చంద్రుడు కాదు నిజంగా సూర్యుడు కావు అవి మతపరమైన క్రైస్తవ గుంపుల సాదృశ్యము అన్న విషయాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం అదే మత్య సువార్త ఇరవై అధ్యాయంలో మన ప్రభుత్వ నోటి ద్వారా మాట్లాడిన ఆ విషయం ఇరవై వచనం మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై వచనం ఆ దినమున ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని చంద్రుడు కాంతిని ఆకాశం నుండి నక్షత్రంలో రాల్ను ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అంటే ఈ మూడు శక్తులు ఇవన్నీ ఒకప్పుడు ఆకాశ కానీ ఆయన వచ్చే టైంకి చెత్తగా కాబట్టి అక్కడి పడిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు వాటి శక్తిని వాటి కాంతిని పోగొట్టుకుంటాయి ఇదే వాక్యాన్ని మార్గ సువార్త పదమూడవ అధ్యాయులు కూడా మన ప్రభుత్వ జ్ఞాపకం చేస్తాడు చోటు సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ ఆ దినములో ఆ శ్రమ తిరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యూ ఆకాశం నుండి నక్షత్రం ఆకాశం వందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష కుమారుహా ప్రభావంతోను మహామహిమతోను మేఘారుడే వచ్చిన చూచెదరు ఎవరు చూస్తారు ఒకసారి నుండి మత వార్త అధ్యాయంలో ఎవరు చూస్తారు ముప్పై వచ్చిన అప్పుడు మనుష కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘరుడై వచ్చిన చూచి భూమి మీదున్న సకల గోత్రం వారు రొమ్ము కొట్టుకొను కొందరు అందరు ఒకేసారి చూస్తారు భూమి మీద ఉన్న సకల గోత్రం వారు అందరు సకల అంటే అంత అని అర్థం భూమి మీద ఉన్న సకల గోత్రంల వారు అందరు ఆయన చూస్తారు క్రైస్తవ బోధ ఏం తెలుసా సీక్రెట్ గా ఆయన కొందరిని తీసుకొని పోతాడు సీక్రెట్ గా మీరు ర్యాప్చర్ అయిపోతారు సీక్రెట్ గా మీరు ఎత్త ఒకడు నిద్రపోతుంటాడు పక్కన భర్త నిద్రపోతుంటాడు భార్య మాయమైపోతాడు భర్త ఉండిపోతాడు తోటల్లో ఒకడు పని చేస్తుంటారు ఇద్దరు ఒకరు మాయమైపోతారు ఒకరు ఉండిపోతారు తిరిగట రాజు ఉంటారు ఒకరు మాయమైపోతారు ఒకరు ఉండిపోతారు అని చెప్తున్నారు కానీ అవి ఎక్కడ ఉన్నాయి అట్లా గుర్తించాడు ఎవరు గ్రహించాడు ప్రతి నేత్రము చూసిన ఇక్కడ చెప్పబడుతుంటే కొంతమంది సీక్రెట్ గా మాయమైపోతారు అని ఏదైనా ప్రకటిస్తున్నారు అది అబద్ధ బోధ ఎక్కడ లేదు అటువంటి వాక్యం ఎవరు నిత్య నరకానికి కొనిపోబడతారు ఎవరు నిత్య నరకం నుంచి విడుదల పొందుతారు అనే చెప్పబడుతుంది ఆ వాక్యాలు గానీ ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ కానే కదా వాళ్ళు ఆగితే చెప్తారు తెసలి రాష్ట్ర పత్రికలు అది పునరుద్ధానం సంబంధించిన బోధ ఎత్తపడే సంఘం బోధ కానీ కాదు ఎన్నిసార్లు చూపించినా గానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఎందుకు బాధపడుతున్నారు బాధపడద్దు నేను ఒక మర్మం చెప్తున్నా అని చెప్తున్నాడు అంటే పునరుద్ధానం గురించి చెప్తుంటే వీళ్ళేమో ఎత్తపడే సంఘం సంబంధించిన బోధ చెప్తున్నారు ప్రపంచం ఆ రీతిగా క్రైస్తవ జీవితము వీటిని చూడలేని స్థితిలో ఉంటుంది ఈ రోజు కూడా కాబట్టి ప్రభు మనకి ఇవన్నింటినీ చూపిస్తుండూ వీటిని మనం అర్థం చేసుకొని వచ్చేవరం మరి విశేషంగా దీర్ఘంగా వీటిని ధ్యానిస్తాం వచ్చేవరము అగ్నితో మండుచున్న కొండ మండుచున్న కొండ అన్న విషయాలని మనం జ్ఞానిస్తున్నాం తర్వాత మరోసారి మహాబబులోను ఈ కొండ మహాబాబులోనికి సాదృష్టం అన్న మనం అక్కడ అర్థం చేసుకుంటాం అది చివరికి మొత్తం మొత్తం కాలిపోతుంది అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు అవన్నీ మనం ఉచారం చేస్తాం నేను అనుకుంటే బహుశా వచ్చే వారికి ఇవన్నీ అయిపోతాయి అయిపోగానే మనం ఇంకా మొదటి బూర బోధని ఆరంభించప్పుడు ఇంకా ఇంత డీటెయిల్ గా మనం ఎక్స్పెండ్ చేయవలసింది ఈ చిహ్నాలన్నీ అర్థం అయిపోతే బూరల తీర్పు తేటగా మనకు అర్థమవుతుంది లేకుంటే కాను కాదు ఎట్టి పుస్తకం కాదు ఎంత ప్రయాసపడి వాటిని ప్రకటించినా అవి మనకు అర్థం కాబట్టి ఆరవ బూర తర్వాత ఆరవ ముద్ర తర్వాత ఏడవ బూ ఏడు దూతల బూరలు అన్న అంశం ఆరంభంతుంది ఏడవ బూర ఊదే టైంకి ఏడు పాత్రలు పట్టుకున్న దూతల బోధ ఆరంభ అవుతుంటది కాబట్టి అసలు ఆరుకే ముగిస్తుంది కాబట్టి 6 ఆరవ ముద్ర ఆరవ బూర ఆరవ పాత్ర ఆ మూడు చూస్తే ఆరు ఆరు ఆరు ఆల్రెడీ మనకు కనిపిస్తూ ఉంటది కాబట్టి ఆరవ ముద్ర ఆరవ బూర ఆరవ పాత్ర టైమ్ ఏం జరుగుతుందని విషయం చూసినప్పుడు ఆరు అనేది మనిషికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థ చేసుకుంటాం కానీ చాలా మంది ఏమిటంటే సిక్స్ అనేది సైతానికి సాదృశ్యం సైతాన్ మృగానికి సాదృశ్యం అది నీ మీద ముద్ర ఉంటే నువ్వు దేవుణ్ణి దూషించినట్లు ఇట్లా పిచ్చి పిచ్చి బోధలు ఉన్నాయి ప్రపంచం కానీ మనం ఒకసారి దేనించిన దానికి సంబంధించిన బోధ అనేది ఉంది కానీ కొన్ని ప్రాచీన పత్రికలలో మట్టుకు ఆరు అనే ఉందని కింద రాయబడింది కాబట్టి అది సిక్స్ హండ్రెడ్ అండ్ ఆ బైబుల్లో చూస్తారు మీరు కింద ఉంటది ఫూట్ నోట్స్ లో మృగము సంఖ్య ఆరు వందల ఆరు అని ఉంది అక్కడ నంబర్ ఉంటుంది సూపర్ స్క్రిప్ట్ నంబర్ ఉంటుంది ఆ సూపర్ స్క్రిప్ట్ నోట్స్ కింద ఏమింటే కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు అని రాయబడింది అంటాడు అప్పుడు మనం అర్థం చేసుకోవాలా అది ఆరు లేక అరవది ఐదా ప్రపంచమంతటా సిక్స్ సిక్స్ చెప్తుండే కానీ బైబుల్లో ఉంది కొన్ని పాతల కాలపు పుస్తకాలలో సిక్స్ సిక్స్ ఫైవ్ అని ఒక స్టాటిస్టిక్ ఒక మ్యాథమెటికల్ క్యాలకులేషన్ ప్రకారంగా ఏ వ్యక్తి పేరు క్యాలిక్యులేట్ చేసిన ఆరు వందల అరవై ఆరే వస్తుంది అని ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేసి చూపించింది నేను చదివిన రిపోర్ట్ చాలా కాలం నా పేరు తీసుకొని క్యాల్కులేట్ చేసిన అది సిక్స్ సిక్స్ వస్తుంది ఎవరి పేరు తీసుకున్నా మంచి మంచి గొప్ప వ్యక్తుల పేరు తీసుకొని క్యాలకులేట్ చేసిన ఆ నంబరు చివరికి సిక్స్ ఎక్స్ అనే వస్తుంది కాబట్టి ప్రతి పేరు మ్యాథమెటికల్ గా క్యాల్కులేట్ చేస్తే ఆరు వందల వస్తుంది ఆ లెక్కలో చూసిన క్యాల్కులేషన్స్ కాబట్టి అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అది ప్రపంచానికి సంబంధించింది అని అప్పుడు నాకు అర్థమైంది ఈ లోకపు సంఖ్యనే ఆరు వందల అరవై ఆరు అంటే మానవుని సంఖ్య మానవుడి అది మృగము యొక్క సంఖ్య అంటే మానవుడు మృగంలాగా తయారైపోయాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనిషిని ఆరవ దినం తయారు చేశాడు కాబట్టి ఆరు అండి మనిషికి సాదృశ్యమైంది వాడు ఎన్ని సార్లు అయినా మనిషిలాగానే ఉన్నాడు ఆరు ఆరు ఆరు మూడు సార్లు ఆరులు కదా అంటే చివరి టైం కూడా వాడు మనిషిలాగానే ఉన్నాడు అంటే మృగంలాగానే ఉన్నాడు వాడు మహిమ శిరాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుంది ఆ సంఖ్య వాటి సంబంధించిన విషయాలు మనం మరోసారి ప్రార్థనతో ఈరోజు ముగించుకుందాం పరిశుద్ధు దేవ మీకు వాదనాలైన అనేకమైన విషయాలు మాకు చూపిస్తారు చిహ్న పరమైన విషయాలు నేను మొదటి మీతో ఉపమాన రీతిగానే మాట్లాడాను ఉపమాన రీతిగా లేకుండా ఏదియో నేను మాట్లాడలేదని మీరు మాతను అన్నారు ప్రవ్వాటి బైబుల్ అంతా ఉపమాన రీతిగానే రాయబడిందని మేము గ్రహించగలుగుతున్నాం కాబట్టి ప్రభావా ఈ విషయాలు గ్రహించి వాటిని అర్థం చేసుకొని నైనా మేము అనేకలకు ప్రకటించాలా ప్రవ్వాటిని ముందుగా మేము జీర్ణించుకోవాలా భద్రపరచుకోవాలా జ్ఞాపకం చేసుకోవాలా నెమరు వేసుకోవాలా ప్రతి క్షణం లేకపోతే వచ్చేవారానికి ఇవన్నీ మర్చిపోతాం ప్రవ్వా వీటిని జాగ్రత్తగా నెమ్మరు వేసుకుంటూ అనేకులకు మేము వీటిని చూపించాలా ఆరితిగా మీ యొక్క బోధన తరబేది పొందాలా మరియేలాగా ప్రవ్వా మీ కాళ్ళ చింత వచ్చి మేము కూర్చొని నేర్చుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగరించి మీరు మహింపొందామని నానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మెన్ మన ప్రవైన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆ మేన్